ప్రార్థన చేద్దామని పరశుతురఘు దేవ ఏసయ మీకేస్త తులు స్తోత్రాలైనా గోపల్ దేవ మీకేస్త తులు స్తోత్రాలు తండ్రి ప్రభావ మమ్మల్ని అందరినీ కాపాడి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించడం మీకెంతో వదనాలు ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా ప్రభ మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమైంది ఉంటే అది చూపించమని ప్రార్థిస్తున్నాం దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ కనికరం పొందాలా మీ యొక్క కృప కూడా పొందుకోవాలా ప్రవ్వా గొప్ప జనం శ్రమల పాలు కాకబోతుండగా వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వారు వీటిని గుర్తిరగక ఉంటున్నారు ప్రవ్వా మీ యొక్క కాలాన్ని వాళ్ళు గురితెరగక ఉంటున్నారు ప్రవ్వా మీ కాలానికి సంబంధించిన సూచనల్ని వారు గురితెరగగా ఉంటున్నారు ప్రవ్వా కాబట్టి వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం వారిని రక్షించుకునిలాగా సాయపడమని ప్రార్థించ లక్షా నలబై నాలుగు వేల మందిని ఆశ్రదించండి పర్లకొప్పు జ్ఞానం చేత వాళ్ళని నడిపించండి ప్రవ్వా రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా నిలబడలాగా మీ యొక్క నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించలాగా అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ రాకరవలసిల పరుచుకొని మీరే మహిం పొందమని మీ యొక్క వాతావరణ సమయాన్ని మీ యొక్క అదుపులోనికి తీసుకుని మమ్మల్ని నడిపించి మీ పరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన్నాం తండ్రియా ఈ రోజు నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రెండు పేల పదమూడవ సంవత్సరం కొన్ని నెలల నుంచి మనం ఇక్కడ చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవచనాలు ధ్యానిస్తున్నాం ఎందుకు మీరు ధ్యానిస్తున్నారు అంటే ఎవరు ధ్యానిస్తులేరు కాబట్టి మేం ధ్యానిస్తున్నాం అంతే డిఫరెన్స్ ఏ క్రైస్తవ సంఘంలో వాటిని ధ్యానించరు ఏ రేడియో ప్రోగ్రామ్స్ లలో ఏ టీవీ ప్రోగ్రామ్స్ లలో వాటిని ధ్యానించారు కానీ చిన్న ప్రవక్తలు అనేసి చిన్నవారు అని విడిచిపెట్టేది కానే కాదు చిన్న ప్రవక్తలైనా వారి ప్రవచనాలు పెద్ద ప్రవక్తలతో ఏరీతిగా తీసిపో విషయాన్ని మనము కొన్ని నెలల నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం గత రెండు మూడు వారాల నుంచి మనం ముఖ్యంగా జపనియా గ్రంథంలోని ప్రవచనాలని ధ్యానించడానికి మనం సిద్ధపడుతున్నాం ఇది మూడవ వారం రెండు భాగంలో మనం ఆల్రెడీ ధ్యానించినాం ఆ రెండు భాగంలో ఇంటర్నెట్లో ఉన్నాయి కాబట్టి ఎవరన్నా కావాలనుకుంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రోజు జఫనియా గ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని మనం మరి విశేషంగా మరి దీర్ఘంగా ధ్యానించబోతున్నాం దానికంటే ముందు ప్రసంగి గ్రంథంలోని వాక్యాన్ని ఒకటి ధ్యానిద్దాం ప్రసంగి మూడవ అధ్యాయము పదకొండవ వచనం బైబిల్ అంతట్లో బహు కష్టతరమైన పుస్తకము ఏది అంటే ప్రసంగి అనే చెప్పుకోవాలా అందులోని వాక్యాలు అర్థం చేసుకోవడము కష్టమే అందులోని వాక్యాలని అవలంబించడం కూడా మరీ కష్టమే వాటిని అర్థం చేసుకుంటే అవలంబించుకోవడం అంత కష్టంగాకపోవచ్చు తీర్మానించుకోవాలంతే మనం కాబట్టి అర్థం చేసుకోనికే మనము కష్టపడాలా విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము ఇక్కడ కాబట్టి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక వాక్యాన్ని మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం చూడండి ప్రసంగి మూడవ అధ్యాయము పదకొండవ వచనం దేని కాల అది చక్కగా నుండినట్లు నియమించి ఉన్నాడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంలో చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నకు అది చాలదు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంలో ఉన్నాడు గానీ దేవుడు చేయు కృయలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు శాశ్వత కాలమైన జ్ఞానని దేవుడు మన హృదయంలో ముందుగానే పెట్టింది ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రభుని స్వీకరిస్తావో బుద్ది జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములైన కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రభుని స్వీకరిస్తావో నీ హృదయంలో ఏం పెడుతున్నాడంట శాశ్వత కాల జ్ఞానము మీరు అర్థం చేసుకోవాలి శాశ్వత కాలం అంటే ఏం చెప్పండి శాశ్వత కాలం అంటే ఏం చెప్పండి దట్టము అంటే తెలుసు భవిష్యత్తు అంటే తెలుసు వర్తమాన కాలము అంటే ఇప్పుడు కదా ప్రస్తుతం కాలం కాబట్టి భవిష్యత్తులో ప్రస్తుతము గతం మూడు భాగాలు కదా మూడికి సంబంధించిన జ్ఞానం ఈ మూడు దశలలో ఏమి జరిగింది ఏం జరగబోతుంది అన్న విషయాలని దేవుడు మన హృదయంలో పెట్టినట్టే మన హృదయంలో ఎట్లా పెడతాడు మేమంత స్పెషల్ నీ హృదయంలో స్పెషల్గా పెట్టడానికి సరే ప్రభువే వాక్యము కదా దేవుడే వాక్యము కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని నీ హృదయంలో స్వీకరిస్తావో ఆ వాక్యము నీ హృదయంలో భద్రపరుస్తున్నాడు కానీ ప్రతిరోజు నీ హృదయం నింపుకుంటేనే ఆ వాక్యం శాశ్వతంగా ఉంటుంది మరి శాశ్వతకాల జ్ఞానం ఎట్ మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం చెప్పండి ఆ జ్ఞానం వస్తుందనే కదా కూర్చున్నాం అదే మనం ప్రభుని స్వీకరిస్తున్నా ఆల్రెడీ అన్ని వచ్చేసినట్టు అయిపోలే దేవుడు నాకు దర్శరీతిగా బయలుపరస్తాడు కలరూపకంగా బయలుపరిచినట్టు అయిపోలే అది కాదు ఆయన ఏమంటాడో చూడండి శాశ్వత జ్ఞానమును నరుల హృదయముల ఉన్నాడు గానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు ఆయన నీ హృదయల జ్ఞానం పెట్టిండు కానీ ఆయన క్రియలని నువ్వు బాగా అర్థం చేసుకోవాలంటే అది సరిపోదంట చూడండి పద పన్నెండవ వచనంలో కావున సంతోషంగా ఉండుట తమ బ్రతుకును సుఖముగా వెళ్లబుచ్చుట శ్రేష్టమైనది ఏది నరులకు లేదనో అని నేను తెలుసుకుంటు చాలా ముఖ్యమైనది ఏంటనే విషయం ఇక్కడ చూపిస్తున్నాడు శ్రేష్టమైంది ఏంది అనేది ఇక్కడ ఉంది చూడండి సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకులు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమనేది ఏది నరులకు లేదు అని ఆయన తెలుసుకుంటూ ప్రసంగి దేవుని భక్తుడు సరే సులభను అనేసి మనం ఈ దశలో ధ్యానం ఉంటాం కదా ఆయన ఈ విషయాన్ని అర్థం చేస్తున్నాడు ఏంటంటే నీ జీవిత కాలము నువ్వు సంతోషంగా ఉండాలా కష్టం కదా సంతోషంగా ఉండడం కష్టం పొద్దున్నలేస్తే శ్రమ పొద్దున్న లేస్తే బాధ సాయంత్రం బాదా బాధ నెల ఎండింగ్ కి బాధ నెల బిగినింగ్ కి బాధ ప్రతి దశలో బాదా ఏమైతుందో నా భవిష్యత్తు ఇవన్నీ వెంటాడుతా ఉంటాయి కదా మన కాని ఈ వాక్యం ఏమంటుంది తెసా నువ్వు సంతోషించడం నేర్చుకోవాలా దేవుని అందుకే పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు కదా ఎక్కడ పిలిపి రాసిన పత్రికలో ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి రెండవసారి మీకు చెప్తున్నా మరలా ఆనందించండి ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి మనం ఆనందించడం నేర్చుకోవాలి దుఃఖపడదు దేని నీ విషయంలో దుఃఖపడదు ఎంత శ్రమ వచ్చినా ఎంత బాధ వచ్చినా దుఃఖపడదు మనకి అటాచ్మెంట్స్ ఉంటేనే బాధ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఈ లోకంలో దేనికి నువ్వు అటాచ్ చేసుకుంటావో ఆ అటాచ్మెంట్ నిన్ను బాధకి దారితీస్తా ఉంటుంది కాబట్టి ఈ లోకంతో స్నేహం పెట్టుకోద్దన్నాడు ఈ అటాచ్మెంట్స్ మంచి మొబైల్ ఫోన్ నుంచి అటాచ్మెంట్ చేతకి పడితే బాధ అంతేనా ఏదైనా కాని విలువగలది ఏదైనా దూరం అవుతుంటే నీకు బాధ ఉంటుంది కాబట్టి ఆ అటాచ్మెంట్స్ ఉండొద్దు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనకి ఎల్లప్పుడూ ఆనందం ఇచ్చేది ఈ లోకము ఎప్పటికీ ఆనందం ఇవ్వదు ఇది అంత ఎంత విలువ గల చేతిలో ఉన్నా ఆ మూమెంట్ లో ఆనందం ఉంటుంది దాని తర్వాత అది పనికి రాందే కనిపిస్తుంది దాని ఆ తిజూరిలో పెట్టుకో అల్మార్లో పెట్టుకో ఇంకెక్కడ పెట్టుకో అది కళ్ళకి కనిపిస్తే విలువలాగంటది లోపల పెట్టినాక అసలు నువ్వు గుర్తు కూడా ఉండదు ఎంత విలువ గల వస్తువు లోకంలో కట్టగల డబ్బులు లోపల పెట్టుకున్నానుకో నీకు విలువ ఉండదు డబ్బులు చేతిలో వాడుకుంటున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది కదా కాబట్టి లోపల ఉంటే దాని విలువ ఉండదు గాని మనము ఆనందించాల్సింది కేవలము దేవుని అందే అన్న విషయాన్ని చెప్తున్నాడు అదే రీతిగా ఏరీతిగా ఆయన చేయ క్రియలను పరిశుల్గా తెలుసుకునేటప్పుడు అది చాలదు కాని ఒక తరం వారికి వీటిని బయల్పరుస్తా అన్నాడు అన్నాడు పాత కాలం వరకు ఆయన క్రియలను పరిశీలనగా తెలుసుకున్నకు ఆయన ఇచ్చిన జ్ఞానము చాలదు దాని కూడా సరిపోలేదు కదా యోసేపు కూడా సరిపోలేదు యువసేపు కాలం నుంచి మనం చూస్తే ఆ యువసేపు కాలం తర్వాత యాకోబు కాలం చూస్తాం యాకోబు యాకోబు కూడా మంచి జ్ఞానం ఉండదు ఐగుప్తులు ఉన్నప్పుడు కానీ ఏం జరిగింది దాని తర్వాత తన పిల్లల విషయంగా మనం చూస్తే ఎఫ్రాయి విషయంలో చూస్తే ఎఫ్రాయి ఎంత చెడగా జీవించిన విషయం మనం చూస్తాం కాబట్టి ఆ జ్ఞానం సరిపోదు నువ్వు ఎంత ఎన్ని దర్శనాలు చూసినా ఎన్ని కళలు చూసినా గానీ వాటిని అర్థం చేసుకోవడం సరిపోదు వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ సరిపోదు కానీ ఎప్పుడు నీకు అవి వాటిని వాటిని బాగా అర్థం చేసుకుంటే జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడంటే ప్రభుని నమ్ముకున్నప్పుడే ప్రభుని స్వీకరించినప్పుడే ఎందుకంటే ఆయన అన్నాడు ఒక తరము వారు వీటన్నిటినీ గ్రహించగలరు వారి కొరకు ఇవి అనుగ్రహించబడను ఒక తరము వారికి ఈ వాక్యాలు అనుగ్రహించబడను కాబట్టి ఆ తరం వారే వీటిని పరిశీలనగా తెలుసుకుంటారు కాబట్టి అందులో మనం ఉన్నమని విశ్వసిస్తున్నాం ఆ తరంలో మనం ఉన్నామని విశ్వసిస్తున్నాం కాబట్టి మనకి ఇవన్నీ దేవుడు జాగ్రత్తగా బయలుపరుస్తున్నాడు మనం దేవునికి వదనాలు చెప్తున్నాం ప్రతిసారి అవి బయలుపరచడం వలన నీకు అనిపిస్తుంటా దేవుని విషయాలు పరిశీలనగా దేవుడు నీకు బయలుపరుస్తూ పరిశీలిస్తున్నా నీకు బయలుపరుచండు ఒక తరం వీటిని పరిశీలిస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా బయలుపరుస్తూ కాబట్టి చూడండి ఎన్నో శాశ్వత కాలం నుంచి దాచబడిన ఆ విషయాలని మనకి ఎందుకు బయలుపరుస్తాడు ఆయన బయల్పరచుకోకపోతే ఆయనకు కూడా ఏమి సంతోషం అందుకే ఆమోసులో మనం నినసా చేసిన మూడవ అధ్యాయంలో తన బిడలకి అవి బయల్పరచారని దేవుడు సంతోషిస్తాడు అదే రీతిగా పోయిలవరం చూసినాం కాండంలో కదా ఇరవై ఇరవై అధ్యాయంలో ఇరవై వచనం ఆయన అవన్నీ రహస్యంగా దాచబడ్డవన్నీ మన ప్రభుయే కానీ అవన్నీ ఒక తరం వారికి తన పిల్లలకి వాటిని అనుగ్రహిస్తానడు మనకును మన పిల్లలకు అనుగ్రహిస్తున్నాడు మన పిల్లలు ఎవరంటే మీకు తెలుసు అది శారీరకమైన పిల్లలు కాదు బాగా అర్థం చేసుకోండి శారీరకమైన పిల్లలకు సంబంధించిన విషయం ఇది కానే కాదు ఇది కేవలము మన సేవ జీవితంలో రక్షణలోనికి వచ్చిన ఆ యొక్క గొప్ప నుంచి బయటికి వచ్చే వాళ్ళకే ఇవి అర్థమవుతాయన్నట్టు కాబట్టి వేరే వాడికి ఇవి ఎట్టి పరిస్థితుల్లో అర్థం కావు సరే జఫన్య గ్రంథంలో జన్య గ్రంథము మొదటి అధ్యాయము పోయిన వారం వరకు ఈరోజు మొదటి అధ్యాయంలోని కొన్ని మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి ఆరంభం చేస్తే యూదారాజకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిచ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడకు గెదల్యాకు జనమైన కూషి కుమారుడకు జన్యాకు ప్రత్యక్షమైన యహో వాకు సరే జఫన్యా ఒక రాజుల వంశంలోకి వెళ్లి పుట్టిన ప్రవక్త అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి హిజ్కియా వంశంలో పుట్టినవాడు అనే హిజ్కియా అనేవాడు రాజు కదా యూధా యూధా గోత్రంలో నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రవక్త జఫన్యా అది నాకు ఈరోజు కొంచెం దీర్ఘంగా గనిస్తుంటే అర్థమైంది జెఫన్యా ఏ గోత్రానికి సంబంధించిన వాడు అంటే యూధా గోత్రంలో పుట్టినవాడు అన్న విషయాన్ని మనకి ఈ తెలుస్తుంది కాబట్టి హిచ్కియా వంశ హిచ్కియా సంతతిలోకి వెళ్ళి వచ్చినవాడు జఫనియా అంటే బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మళ్ళా యేసు ప్రభుకి సాదృశ్యం యూధ గోత్రం అంటే ఏసులో సాదృశ్యం కదా యేసులో కూడా పుట్టింది అదే గోత్రంలోకి వెళ్లి కదా దావిది గోత్రము యోసపు గోత్రము అవన్నీ ఒకటే గోత్రాలు యూధా గోత్రం కాబట్టి యేసు ప్రభు కూడా అదే గోత్రం నుంచి కాబట్టి జఫనియా కూడా అదే గోత్రం నుంచి వచ్చినవాడు కాబట్టి బాగా అతికినట్లు దేవుడు మనం చూపిస్తుంది యూధా గోత్రంలో నుంచి వచ్చినవాడు యూధా గోత్రానికి వ్యతిరేకంగా ప్రవచిస్తున్నాడు ఈ విషయం మరీ కష్టతరంగా ఉంటుంది వింటప్పుడు కాబట్టి మొదటి అధ్యాయం జానిస్తేపుడు యూధ ఏ రీతిగా చెడిపోయింది ఏ రీతిగా దాన్ని శిక్షించబోతున్నాడు దేవుడు అని ఒక గోత్రంలో ఉన్నవాడే మాట్లాడుతాను కాబట్టి నువ్వు బాగా అర్థం చేసుకోవాలా గోత్రంలో ఉండడంలో గొప్పతనం ఏం లేదు నేను పలాని కులానికి సంబంధించిన పలాని సంఘానికి సంబంధించిన వాళ్ళకి స్పెషల్ గా నేను ప్రకటిస్తాను అనేది అనేగా నువ్వు ప్రభు పాక్షంగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎక్కడ చెత్తా ఉంటే నువ్వు అక్కడ దానికి వ్యతిరేకంగా ప్రకటించాల్సిందే అది నీ విధానమన్న విషయము మనము జపనియా గ్రంథం నుంచి నేర్చుకుంటాం కాబట్టి పోయిన వారం మనము ఈ యొక్క నాలుగు వంశాలకు సంబంధించిన విషయాలు జానించాం ఆ నాలుగు వంశాలు ఏసో జనన మరణ భూస్థాపన పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క సారాంశాన్ని మనకి ఆ నాలుగో తరాల నుంచి మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి నాలుగవ తరం తర్వాత ఏం జరిగిందన్న విషయమే జఫన్య గ్రంథం మరి విశేషంగా జఫన్య గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మొదటి అధ్యాయము ఏడవ వచనంలో దేనికి సంబంధించిన విషయం జ్ఞాపకం చేస్తుండే చాలా దీర్ఘంగా రాయబడింది చూడండి మొదటి అధ్యాయము ఏడవ వచనము దాని తర్వాత పద్నాలుగవ వచనం ఒకటే అంశాన్ని జ్ఞాపకం చేస్తే చూడండి ఏడవ వచనంలో ప్రభుత్వ యహోవచనము సమీపమాయను ప్రభు అయిన యోవ దినము సమీపమయను చూడండి ఏడవ వచ్చిన తర్వాత మళ్ళా పద్నాలుగు మళ్ళా ఏడు ఈ నంబర్స్ మీకు జ్ఞాపకం కస్తున్నాయా ఏడు అంటే సమాప్తం సంపూర్తి కాబట్టి ఏడు తర్వాతనే ప్రభు మహాదినము అంటే ఏడవ బూర తో సమాప్తం ఏడవ బురతో సమాప్తం ఈ లోకం అన్న విషయాన్ని అంటే తీర్పుకు సంబంధించింది అదే రీతిగా పద్నాలుగు పద్నాలుగు అంటే కూడా ఏడుకి సాదృశంగా ఉంది కదా కాబట్టి రెండవసారి జ్ఞాపకం చేస్తుండే పద్నాలుగు డివైడ్ బై రెండు అని అర్థం రెండవసారి దేవుడు మరోసారి జ్ఞాపకం చేస్తుండే మూడవసారి అవకాశం లేదు కాబట్టి ఇద్దరు ముగ్గురు సాక్షులతో దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుస్తాడన్న విషయాన్ని మనం మినిసలో ధనించినాం కాబట్టి ఏడవ వచనంలో ప్రభు అయిన దినము సమీప చూడండి పాత నిబంధన కాలంలో దేవుని దినము సమీపమాయనంటే ఆయన రాక సమీపమాయను అన్న విషయం కృత నిబంధన కాలం అర్థమవుతుంది అదే రీతిగా పద్నాలుగవ వర్షంలో యహోవ మహాదినము సమీపమాయను కాబట్టి ఏడవ వర్షంలో ఏమంటాడు ఆయన దినము సమీపమాయను ఆ దినము ఎటువంటి దినము పద్నాలుగవ వర్షం అంటాడు అది మహాదినము దేవుని యొక్క మహాదినము సమీపమాయను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి మనం మరి విశేషంగా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలా ఆయన మహాదినము సమీపమాయన్ కాబట్టి మనము ఏ రీతిగా జీవించాలా మనం ఏ రీతిగా ఆయన కొరకు సాక్షిగా ఉండాలా అన్న విషయాన్ని ఇది హెచ్చరిస్తుంది కాబట్టి మొదటి వర్షంలో మనము నాలుగు తరంల తర్వాత ఏం జరుగుతుందన్న విషయమే ధ్యానించాం ముఖ్యంగా యోషియా కుమారుంచి మనం అక్కడ చూస్తున్నాం కదా యోషియా అనేవాడు ఏ రీతిగా జీవించం ఈ ఇస్రాయల్ దేశంలో లేక యూధా గోత్రంలో పుట్టిన ఆ యొక్క యోషియాన్ని రెండవ రాజుల గ్రంథము అధ్యాయంలో చూస్తాం ఆయన ఏరీగా మంచి కార్యం చేసిండు రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ఆయన ఏమేం చేసిండు అన్న విషయాలు ఆయన ఏరీతిగా తన పూర్వీకులు పాపం చేస్తే ఏ రీతిగా ఆ పాపం ని తుడిచివేసిండు లేక వాళ్ళు కట్టించిన గోపురాలు బలిదేవత కట్టించిన ఆ యొక్క బలి పీఠంలు ఏ రీతిగా వాటిని పడగొట్టేడు దేశంలో ఉన్న విగ్రహాలను అన్నిటినీ విరగ్గొట్టి ఏ రీతిగా దేశాన్ని క్లీన్ చేసిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు యోసియా అంటే సరే మరి విశేషంగా యోసియా అంటే నేను ఈరోజు జేమ్స్ట్రాంగ్ నంబర్ చూస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు చూడలేదు యోసియా అంత మంచి అంత మంచి రాజుగా చిన్న వయసు అంత మంచి రాజుగా ఉండి అంత రోషం కలిగి దేశాన్ని క్లీన్ చేసి పడేసిన విగ్రహాల నుంచి దానికి విడుదల కల్పించినట్టు మనం చూస్తాం కాబట్టి ఉపమాన్ రీతిగా యోసియా యేసు ప్రభుత్వ సదృశ్యంగా ఆయన తప్ప ఎవరు కూడా మనల్ని పరిశుధపరచరు అనే విషయం అదే రీతిగా యోసియా అంటే పునాది అని అర్థం సరే ఎవరు నాకు పేరు పెట్టుకుంటారా నువ్వు పునాది అంటే నీకు ఎట్లుంటది నా పేరు పునాది అంటే ఎట్లుంటేది తల్లిదండ్రులు అట్లా పెట్టుకున్నారు వీడు మనకి పునాది మనకి పునాది లాంటి వాడు అనేసి యోసియా అంటే పునాది అని అర్థం లేక యోహోవాహోవా యొక్క పునాది అని కూడా ఉంది మూడు రకాల అర్థం అనేదానికి యోసియా అంటే యోహోవా యొక్క పునాది కాబట్టి మనకు తెలుసు యహోవా యొక్క పునాది ఏందో అది మనం ఎఫెస్ రాష్ట్ర పత్రిక రెండు మూడు సార్లుగా ధ్యానించినాం చూడండి మరోసారి ఎఫెస్ రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ఆ పునాది ఎవరిది అనేదే ఎఫిఎస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చి క్రీస్తు ఏసే ముఖ్యమైన పునాదికి సంబంధించింది పునాది అంటే రకరకాల రాళ్లతో కడతారు పునాదిని కాబట్టి ముఖ్యరాయి ఆ పునాదికి ముఖ్య రాయి ఏంది అనేది చెప్తున్నాను క్రీస్తు ఏసే ముఖ్యమైన మూల రాయి అయిండగా ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు మీరు అంటే మీరు ఇటకలు మీరు అంటే మీరు గోడలు గోడ కట్టేది మీరు పునాది మీద కట్టుకోవాలా అనేది అంటే మీరు గోడలు లాంటి వారు మీరు ఇటుకలు లాంటి వారు మీరు ఒక నివాసం లాంటి వారు మీరు ఒక దేవుని మందిరం లాంటి వారు కాబట్టి మీరు దాని మీద కట్టబడాలా దేని మీద కట్టబడాలా అపోస్తలు మరియు ప్రవక్తలు పునాది ప్రజ ప్రవక్తలు వేసిన పునాదికి అపోస్తులు పునాదికి ఏమైనా తేడా ఉందా వాళ్ళిద్దరు ఒకటే పునాది వాళ్ళిద్దరు చెప్తుంది ఒకటే కదా ప్రవక్తలు దేని విషంగా ఎవరి విషంగా మీకు ప్రకటించో అతన్ని నేనే అన్నాడు యేసు కాబట్టి ప్రవక్తలు ప్రకటించింది కూడా యేసు గురించే రాబో మెస్సయ గురించే కాబట్టి అపోస్తలు వేసినా ప్రవక్తలు వేసిన పునాది ఒకటే పునాది ఆ పునాది దేనికి సాదృశ్యం పునాదికి మూలమైన ఆ రాయే క్రీస్తుకి సాదృశ్యం కాబట్టి యేసు అనే రాయి మీద లేక యేసు అనే పునాది మీదనే మీ జీవితాలు కట్టబడలా కాబట్టి మన మంచి గోడలాగా చక్కని గొడలాగా కట్టబడాలన్న విషయం నేర్చుకుంటున్నాం కాబట్టి యోసియా అంటే యోహోవాహోవాడే యోహోవా అన్న విషయాన్ని అంటే యహోవా అంటే జీవంగల దేవుడు జీవంగల దేవుడే నీకు పునాది వేస్తున్నాడు నువ్వు దాని మీద నీ నీ జీవితానికి కట్టుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యోసియా దాని పేరుకు తగినట్లు జీవించింది అది నేను సాక్ష్యం ఇస్తున్నా యోసియా తన పేరుకు తగినట్లు పునాది తిరిగి ఏం చేసిండు కట్టుకున్నాడు మరి విశేషంగా నువ్వు బాగా అర్థం చేసుకోవాలా యుగ సమాప్తిలో మనుషులు రకరకాల పునాదులు పట్టుకొస్తారన్న విషయాన్ని పౌలు మనకి కొరితల రాష్ట్ర పత్రికలో ఒకసారి చూడండి కొరితుల రాష్ట్ర మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వర్షం నుంచి కొన్ని వర్షాల కింద వరకు చూస్తాం దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పు నేను నేర్పడి అయిన శిల్ప పునాది వేసి తిని అంటే ఎంతో జాగ్రత్తగా నేను పునాది వేసినా అని చెప్తున్నాడు మరి దాని దానిమీద కట్టుచున్నాడు ప్రతి వాడు దానిమీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్లను మంచి జాగ్రత్తగా కట్టుకోవాలా అందుకే మట్టప్ప అనే విషయాన్ని మనం ఎన్నిసార్లో ధ్యానించిన మట్టపు గుండు ఎందుకు జీవితాన్ని సరి కొరకు నువ్వు పునాది మీద సరిగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా లేదా అని చూస్తామని చెప్తున్నాడు ఈ వాక్యం సరే మట్టపు గుండీ మనల్ని విడిచిపెట్టదులే నాకు తెలుసు ఎంత కాలమైనా అది పోతేనే ఉంటది ఆ వాక్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలా మనం సరిగా కట్టబడుతున్నామా లేదా ఆ పునాది మీద మనం జాగ్రత్తగా చూసుకోవాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తూ వ్యయమైనది తప్ప మరి పునాది ఎవడును వేయ నేరడు ఇది అసలైన వాక్యం ఏసు ఆ పునాది ఆయన పునాది తప్ప వేరే ఒక పునాది ఎవ్వడును వేయ నేరడు ఎవడ అందుకే ఒక ఉపమానం చెప్పింది బుద్ధి లేనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడంట బుద్ధి గలవాడు రాయి మీద ఇల్లు కట్టుకున్నాడంట కాబట్టి తుఫాన్ వచ్చినప్పుడు ఏం జరిగింది ఆ ఉపమానం మీకు తెలుసు కదా చిన్న పిల్లలకు చెప్తారా ఉపమానం కానీ అది పెద్దవాళ్ళకి తెలవాల్సిన ఉపమానం అది నువ్వు ఇసుక మీద నీ ఇల్లు కట్టుకుంటున్నావు కాబట్టి తుఫాన్ వస్తే గాలికి ఎగిరిపోతావు ఎందుకంటే అది దానికి ఫౌండేషన్ లేదు ఆ ఫౌండేషన్ ఏ అన్న విషయం ఎప్పుడైనా నువ్వు సండే స్కూల్ లో చెప్తున్నావు సండే స్కూల్ టీచర్ అయినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆ రాయి ఏసు ప్రభు సా్యం ఏప్రవే ఆ బండ్రవే ఆ పునాది ఆ పునాది మీద బుద్దిమంతు ఇల్లు కట్టుకోవాలా నువ్వు నిజంగా బుద్ధిమంతులు అయితే బుద్ధి కన్యక అయితే నువ్వు ఏసు ఫౌండేషన్ మీద ఇల్లు కట్టుకోవాలా లేకపోతే బుద్ధి బుద్ధి లేని కన్యకలు కట్టుకోలేదు ఆ ఉపమానం అక్కడ కూడా సాదృష్టంగా ఉంది వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారు కదా వాళ్ళు ఫౌండేషన్ ని ష్యూర్ చేసుకోలేదు ఇక్కడ అదే ఉంది నీ ఫౌండేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు నో నిజంగా ఆ ఫౌండేషన్ మీద కట్టబడుతున్నావా లేక వంకర నీ దగ్గర మటపు గుండె లేదనుకో వంకర కట్టుకుంటావు ఎవరు చెప్తే ఆ ఇటుక తీసుకొచ్చి పెట్టుకుంటావు ఎవరు చెప్తే ఆ సున్నం తీసుకొచ్చి పెట్టుకుంటావు ఎవరు తీసుకొస్తే ఆ మాల్ తీసుకొచ్చి పెట్టుకుంటావు పెట్టుకుని కట్టుకుంటావు ఈ మాల్ మంచిగుంటుంది ఈ సిమెంట్ మంచిగా మోసపోతావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ గోడను కట్టుకోవాలి నీ జీవితం కట్టుకోవాలంటే నీకు మటపు చాలా అవసరం మట్టప్ప గుండు దేనికి సంబంధించింది ఆయన నీతికి సంబంధించింది అని మనం చూసినాం ఆ రోజు విశాఖ గ్రంథంలో కదా మట్టప్ప ఆయన నీతికి సంబంధించింది అంటే సంబంధించింది ఏసు మట్టప్ప ఆయననే నిన్ను కొలత వేసేవాడు ఆయననే నిన్ను నిన్ను కొలత వేస్తే నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా చూసేవాడు నువ్వు కరెక్ట్ గా లేకుంటే నిన్ను విడిచిపెడతాడు అన్న విషయాన్ని కాబట్టి ఆయన కరెక్ట్ గా కొలత వేయాలంటే నిన్ను నువ్వు జాగ్రత్తగా కట్టుకోవాలా మేము వేయబడినది ది తప్ప మరి పునాది ఎవడును వేయనేరడు నేరడు వేస్తే ఏం జరుగుతుంది పాత నిబంధన కాలంలో ఒక స్థలంలో జరిగింది నాకు ఎందుకో జ్ఞాపకం కోసలేదు మైండ్ ఎక్కడో కొట్టుకుంటుంది క్షపితమైన ఆ పట్టణానికి పునాది ఎవడేస్తే వాడి జ్యేష్ఠుడు చచ్చిపోతాడు దాని ఎందుకో పట్టణమే కరెక్టే వాడెవడు యహోశివా చెప్తాడు దీనికి ఎవడు పునాది వేస్తాడో వాడి జ్యేష్ఠుడో పోతాడు దీనికి ఎవడు తలుపు పెద్ద గుమం దాని గుమము ఎవడు లేపుతాడో వాని కనిష్టడు చనిపోతాడు అట్లనే జరిగింది ఆ వాక్యం యహో శివ కూడా ఒక ప్రవక్త అన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ప్రవచనం నెరవేరుతుంది కొంతకాలం తర్వాత సరే ఎవరనేది నాకు నా మైండ్ వస్తలేదు అంటే ఏస్తే ఏం జరుగుతుంది అనేది పాత కాలంలో చూపించిండు కృత నిబంధన కాలంలో కూడా అది తర్మార్ కాదు వేరే ఒక పునాది ఎవడు వేయలేడు ఏ ప్రభుత్వ ఆ పునాది రక్షణ ఏ మార్గం అదే పునాది అయన మన పాపంలో కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిండు అదే అసలైన పునాది ఆయన తప్ప ఎవ్వరు కూడా మనని రక్షించుకోలేరు అదే పునాది యేసు ప్రభు ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు పోలేడు లేదు బ్రదర్ వాళ్ళకి వేరే ఒక మార్గం ఇస్తాడు దేవుడు ఇస్రైల్ పైలకి వేరే ఒక మార్గం దేవుడు చూపిస్తాడు ఒక దూత వచ్చి శ్రమల కాలంలో వాళ్ళకి స్పెషల్ సువార్త ప్రకటిస్తాడు బ్రదర్ అప్పుడు వాళ్ళందరూ రక్షణలోకి వస్తారు అది వేరే ఒక పునాది ఏసే మార్గం ఏసే ప్రభు తప్ప వేరే మార్గం లేదు ఎవరికైనా గానీ ఆయన అందరికీ ప్రభు ఆయన అందరికీ ప్రభు అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాల వేరే మార్గం లేదు చూడండి మీరు మీరు విషయం అయితే బెరియన్ల గురించి మనం ఎందుకు అనేక పర్యాలు ధ్యానిస్తూ ఉంటాం వాళ్ళు వచ్చిన వారు ఎవరైనా వారు చెప్తున్న వాక్యము ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని పరిశీలించి స్వీకరించిన వారు నీ బాధ్యత ఎందుకంటే నువ్వు పరిశీలించకపోతే బుద్ధి లేని కన్యాకాలంగా మోసపోతావు మన కన్య కానీ రక్షణ పొందింది కానీ బుద్ది లేదు ఎందుకు లేదు పరిస్థితి లేదు డ్యూటీని చక్కపరచుకోలేదు ఇది అవకాశం చక్కపరచుకోలేదు నీ జీవితము ఆ పునాది మీద కట్టబడుతుంది నువ్వు జాగ్రత్తగా చూచుకోవాలా అన్న హెచ్చరికని ఆయన చెప్తున్నాడు ఈ పునాది యేసు ఆ బండ క్రీస్తే మూల క్రీస్తే ఆ పునాది యేసు క్రీస్తే ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్లు కర్ర గడ్డి కొయ్య కాలు మొదలైన వారితో కట్టినలా ఏం జరుగుతుంది కనబడను ఆ దినమున దానిని హేకపరచును మరి అది అగ్ని చేత బయల్పరచబడను ఈ విషయం చాలా జాగ్రత్తగా దేనించుకోవాల నువ్వు కడుతున్న పునాది ఏ రీతి నువ్వు ఈ లోకాతీతమైన విధానాలతో కట్టుకుంటున్నావా ఆయన విధానాలతో కట్టుకుంటున్నావా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఒక్కవేళ మీరు ఆ పునాది కడతపుడు బంగారము వెండి వెలగలరాళ్లు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలవాటితో కట్టే ఎడలా వాని వాని పని కనబడు నువ్వు ఆయనకి ఏది కూడా రహస్యంగా దాచబడదు ఏ రీతిగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు నువ్వు ఏరీతిగా ఆ పునాది మీద నీ గోడను కట్టుకుంటున్నావు ఏ రీతిగా నీ యొక్క దేవాలయాన్ని కట్టుకుంటున్నావు దేవాలయం అంటే మళ్ళీ బిల్డింగ్స్ కాదు కాబట్టి ఏ రీతిగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఏ రీతి కట్టుకున్నా గాని అగ్ని చేత అది బయలుపరచబడుతుంది చూడండి బాగా అర్థం చేసుకోండి అగ్ని అంటే ఆయన తీర్పుకు సంబంధించింది తీర్పు దినమైన సమస్తము బయలుపరచబడుతుంది ప్రభావీ నామం ప్రవర్తించలేదా అంటే అదొక బంగారం సంబంధించింది ప్రభావం నామన దయను నిలగొట్టలేదంటే అదొక వెండికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ ఎటువంటి లోకాతీతమైన వాటితో కట్టుకుంటున్నావా లేక ఆయన వాక్యం చేత కట్టుకుంటున్నావా అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరికగా మనకి పౌరు గెలిపిస్తున్నాడు ఆయనకి బరి విశేషంగా దేవుడు వీటిని బయలుపరచింది పౌలకి చాలా బయలుపరిచింది అపుస్తకాలంకి ఆ పన్నెండు మంది శిష్యుల సేవ జీవితము ముగింపుకి వాళ్ళు అప్పటికీ చాలా సేవ చేసాల్సిపోయినారు కాబట్టి పౌళ్ళుని దేవుడు ఎందుకు అంత స్పెషల్ గా ఎన్నుకున్నాడు అంటే అటువంటి వాడు ఆల్రెడీ దేవుని వాక్యంలో బలపడ్డాడు కానీ దాని సత్యాన్ని ఎరగనుక్కున్నాడు వాక్యాన్ని జనించినవాడు ఆయనకు వాక్యంలో ఎక్కడ ఏముందో తెలుసు కానీ అందులో దాచబడ్డ సత్యం తెలియదు కాబట్టి దేవుడు అందుకో కథను ఏర్పరచుకున్నాడు నీలో వాక్యం లేకపోతే నిన్ను ఎప్పటికీ ఏర్పరచుకోవడం అన్న విషయాన్ని మనం పోయిన వాళ్ళని గణించినాం అయన పిలుపు ఆయన ఏర్పాటును మీరు నిశ్చయం చేసుకోవాలా దాని కొరకు జాగ్రత్త పడాలా అన్న విషయాన్ని చెప్పిండి కదా కాబట్టి ఆయన పిలుపు ఎప్పుడు వస్తుంది నువ్వు వాట్యానికి స్పందిస్తనే నువ్వు పిలబడ్డవాడు నా ఎంటరా అంటే వాళ్ళు వెళ్ళిండ్రు శిష్యులు అంటే పిలవబడ్డరు వాళ్ళు పిలిచినప్పుడు స్పందించరు స్పందించకపోతే వాళ్ళు పిలబడ్డవాళ్ళు కాదు నువ్వు స్పందించి విధేక చూపించి నీ జీవితానికి సమర్పించుకుంటే నువ్వు ఏర్పరచబడ్డవాడివి లేదా ఆల్రెడీ ఏర్పరచుకున్నాడు అంటే అది మోసం మమ్మల్ని దేవుడు మా తాతల కాలం నుంచి ఏర్పరచుకుడు బ్రదర్ మమ్మల్ని మేము క్రిస్టియన్స్ బ్రదర్ పుట్టుకతోని అది కాదు ఏర్పాటు నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే నువ్వు ఆయన ఏర్పాట్లో ఉండవు మర్చిపోవద్దు కాబట్టి అసలైన పునాది ఆ క్రీస్తి అన్న ఇక్కడ జ్ఞాపకం చేసినప్పుడు ప్రతి క్రియా నువ్వు నీ పునాది మీద లేక యేసు అనే పునాది మీద నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఎట్లా కట్టుకుంటావు అంత అగ్ని చేత కాబట్టి మనము మరీ జాగ్రత్తగా మన జీవితాలని ఏసు ప్రవేపునాది మీద కట్టుకోవాలా వ్యవస్ఐ గురించి ఏరికోపట్నం గురించి మొదటి రాజుల గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినం ఆ కుటుంబం పేరు చెప్పండి బెటెలీడు ేతలు మొదటి రాజులు ముప్పై నాలుగు అంటే బేతలు సంబంధించిన వాడు అర్థం బేసెల్ అనే ప్రాంతానికి సంబంధించిన యాకోబు కూడా బేసెల్ లో ఉన్నాడు కదా యాకోబు బేతేలు ఉన్నాడా లేదా ఏం చేసిండు అక్కడ మందిరం కట్టింది దేవునికి కదా ఎందుకు కట్టిండు అక్కడ పెనుగులాట సరే ఇవన్నీ బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మీ కనెక్షన్ బాగుంటుంది బేసెలులో దేవునితో పెనుగులాడిన అక్కడ దేవుని కొడుకు మందిరం మందిరం కట్టుకున్నవాడు యాకోబు కాబట్టి బేతెలు దేనికి సాదృశ్యం దేవి మందిరానికి సాదృశ్యం కదా అంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనసు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆహాబు దినములలో బేటేలియుడైన హియేలు హియేలు కాబట్టి చాలా కష్టంగా ఉంది గుర్తు చేసుకోవడానికి మైండ్ లో హియేలు అన్న పేరు సరే నా దగ్గర స్ట్రాంగ్ బుక్ లేదు లేకుంటే దాని అర్థం ఆ పేర్కి ఏముంది అర్థం తెలుసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటది దేవుడు ఖచ్చితంగా దాన్ని దాచిపెడతాడు మన కొరకు అది బయలుపరచబడతాడు కాబట్టి మనం నేర్చుకోవాలి అందుకే జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ చాలా ముఖ్యమైన ఆ డిక్షనరీ ప్రతి పదానికి అక్కడ మనకి మీనింగ్స్ ఉంటాయి కాబట్టి సరే ఇవన్నీ ఉండగా నీకు దేవుని అభిషేకం లేకపోతే వాటిని నువ్వు అర్థం చేసుకోలేవు డిక్షనరీ ఉంది కదా అనేసి అర్థం చేసుకోలేవు వాటిని కాబట్టి బేటేలీ అంటే ఉప్మాన్ రీతిగా దేవుని మందిరంలో ఉన్నవాడైనా కాబట్టి ఇప్పుడు నువ్వు బాగా నీ మందిరమే నేను అని పాట పడినప్పుడు దేవుని మందిరం అయినా క్రైస్తవులం క్రైస్తవులే దేవుని మందిరం అట్లా కూడా అర్థం చేసుకోవాలి బేతనుడైన హియేలు ఎరికో పటనమును కట్టించెను అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠపుతుడు చనిపోయాను కాబట్టి మానవుల పునాదులు మనకి అవసరం లేదు కానీ ఈ రోజు అనేకులు మనుషులు ఈ రీతిగా ఎరుకోపట్నానికి పునాదులు ఏడుతున్నారు కాబట్టి క్రైస్తవ సంఘము ఎరికోపట్నం లాగా తయారైందని మనము ఎన్నోసార్లు చూసినాం ఎరుకోపట్నం నుంచి ఎరుకోపట్నానికి ఒకడు బయలుదేరిండు కదా ఎరుశలేం నుంచి ఎరికోపట్నమే కరెక్ట్ ఎరుశలేం నుంచి ఎరికోపట్నం ఎరుశలేం నుంచి ఎరుకోపట్నానికి బయలుదేరిండి కరెక్టే కరెక్టే కానీ ఎరుశలేం నుంచి ఇంకెక్కడికి బయలుదేరిండి ఎరుకోపట్నం చివరికి కానీ ఎరుకో దేనికి సంబంధించింది అనేది మనం చూసినాం ఎరికో అంటే శపితమైనది అని అర్థం ఎరుశలేం అంటే సమాధానం కలిగినది అని అర్థం ఇంకో రీతిగా అర్థం చేసుకోవాలా చూడండి వాక్యం ఎప్పటికీ ఎరిగితేగుంటది ఎరుసలేము అంటే సమాధానము కలిగినది దాని ఈరోజు ఈరోజు అర్థం చేసుకుంటే ఎరుసలేము నివాసులు అంటే నాకు ఏమి కాదు నేను సంపూర్ణంగా సమాధానంలో ఉన్నవాణ్ణి నా మీదకి ఏ ఉపద్రవం రాదు నేను నమ్ముకున్న దేవుణ్ణి నేను అమాంతంగా యతభర్త అనేటిది కూడా ఎరుశలేంకి సంబంధించింది కాబట్టి ఎరుసలేం కాపరస్ ఎందుకు శిక్ష నేను సమాధానం కలిగేదాన్ని నాకేంది నా ప్రభు నాకు సమాధానమిచ్చిండు నాకు ఈ నాకు ఏమి కాదు అని స్థిరంగా ఆలోచిస్తుంది కానీ అమాంతంగా వారి మీద ఉపద్రం వస్తాయని వాళ్ళకి తెలియదు ఎరుసల మీదకి వచ్చింది కదా ఉపద్రం ఏసుకో కాలంలో దాని మీదకి ఉపద్రం వచ్చింది దాని మీద భయంకరమైన కరువు వచ్చింది అపూస్త కాలంలో పునాది వేస్తే తన కుమారుడు బుద్ధి ఆయనకి ఎందుకు లేదు దాని గౌలను దాని గౌలులను ఎత్తగా సిగ్గు అను అతని కనిష్ఠ పుత్రుడు చనిపోయిను కనిష్ఠుడు అంటే లాస్ట్ వాడు మొదటివాడు లాస్ట్ వాడు ఇద్దరు చనిపోయినారు ఇది నూము కుమారుడైన యహోశివా ద్వారా యహో సెలవు ఇచ్చిన మాట చొప్పున సంభవించను అంటే ఇది ప్రవచనం నెరవేరింది సరే ఒకసారి నెరవేరింది పాత వాటిని దేవుడు తిరిగి తీసుకొస్తాడు రప్పిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తుండడు సరే పౌన్ డైరెక్ట్ గా ఆ విషయం చెప్తలేదు ప్రభు పునాది కాక వేరే ఏ పునాది వేసినా ఆ రీతిగానే జరుగుతుంది అన్న విషయం సరే రోల్ రివర్సల్స్ అంటారు వీటిని అంటే నీ కుమారుడు చచ్చిపోతా కాదు ఎవడు చేస్తే అనడా వెనకడికి తండ్రులు పుల్లని ద్రాక్ష పండ్లు తింటే పిల్లల పండ్లు పులిసిన అని ఉంది సామెత ఆ సామెత ఎన్నటికి సామెతగా ఉండదని ఇర్మే గ్రంథాలుందనుకుంటా వాక్యం కాబట్టి ఎవడు పండ్లు తింటే పులిసిన పండ్లు వాడి పండ్లే పులుస్తాయి కాబట్టి నువ్వు వేరే ఒక పునాది మనుషులు వేసిన పునాది బంగారంతోను వజ్రాలతో డబ్బుతోనూ ఈ లోకతమైన తలంపులతో నువ్వు పునాది వేసుకుంటే నీకు పులవక తప్పదు అంటే నువ్వు పులిసిపోతావు అని తప్పదు అంటే నువ్వు చెడిపోతావు అని తప్ప పులుపు అంటే చెడుపుకు పాపానికి సాదృశ్యం నీ జీవితం చెడిపోతుంది నీ పండ్లు అంటే నీ జీవం దీంతోనే కదా నీ జీవం నువ్వు తింటే జీవం నీ శరీరానికి జీవం కాబట్టి నీ పండ్లంటే నీ జీవానికి సాదృశ్యం కాబట్టి నీ జీవితము పులిసిపోతుంది లేక పులిపోతుంది లేక పాప పూరితం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము ఈ విషయాన్ని మరీ విశేషంగా అర్థం చేసుకోవాలా మనుషుల పునాదులు ఎట్టి పరిస్థితులు అయ్యొద్దు ఎవడన్నా కొత్త పునాది వేస్తుండంటే నువ్వు చాలా జాగ్రత్త ఉండాల మర్మంతో కూడిన బోధ అని పబ్లిక్ మీటింగ్ స్టార్ట్ సిటీలో రెగ్యులర్ గా అయితే కాబట్టి ఏందా మర్మం మనకు తెలిస్తే ఆల్రెడీ ఒకటే మర్మం బైబుల్ అంతా ఏశ్వర ఒక్కడే మర్మంగా ఉన్నాడు జఫన్య అంటే కూడా అర్థం అదే కదా దేవుడే మనల్ని మర్మంగా దేవుడే దాచేను దేవుడే దాచిపెట్టుకునేను జఫన్య అంటే అర్థమది కదా దేవుడే దాచిపెట్టుకున్నాను కాబట్టి దేవుడు అనాది కాలం నుంచి దాచిపెట్టుకున్నది ఏంది తన ఏకైక కుమారుని గురించి తన ఏకైక కుమారుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేయాల అది ఎన్నో యుగాల నుంచి దాచిపెట్టుకున్న మర్మం అది ప్రకటన అదే మర్మం యేసు ప్రభు గురించి ప్రతి వాక్యం బయలుపరచడి కాబట్టి అసలైన మర్మం అంతకంటే మర్మంలో ఏమున్నా ఖచ్చితంగా మనుషులు పునాది అని నువ్వు కాబట్టి ఇది మనుషుల పునాది ఇది ఈశ్వర పునాది కాదు అని నువ్వు డిసైడ్ చేసేసుకోవాలా మాక్ కొ ఇది మనుషుల పునాది ఇంకా నాకు అవసరం లేదు ఇది కాబట్టి మనుషుల కల్పిత దేవుడు నాకు దర్శరీతిగా మాట్లాడి బ్రదర్ అంటే నువ్వు జాగ్రత్తగా వినాలా ఇది దేవుడి పునాద మనుషుల పునాద దేవుడు నాకు బయలుపరచిండు బ్రదర్ ఏం బయలుపర్చిండు ఎక్కడ బయలుపరచిండు అది మనుషుల పునాద దేవుడు వేసిన పునాద అది నీ బాధ్యత నువ్వు పరిశీలించుకోవాలి ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోను దేని మీద కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని అని హెచ్చరించి పౌలు మనకు కదా ఎక్కడది ఎఫ్జిల రాష్ట పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం కాబట్టి పంతొమ్మిదవ వచనం మీరిక మీదట పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారిన క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయ్యుండగా అపోస్టులను ప్రవర్తలను వేసిన పునాది మీద మీరు కటబడి ఉన్నారు కాబట్టి ప్రతి కటడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయంటకు వృద్ది పొందుచున్నది కాబట్టి ఆయన వచ్చే టైంకి ఆ రీతిగా మనము వృద్ది పొందాలా పరిశుద్ధపరచబడతా ప్రియులారా దేవుని జ్ఞానమందు అభివృద్ది పొందుతా దేవుని చిత్తం అని పత్రికలు ఎన్నిసార్లు చూపించండి ఏ రీతిగా నువ్వు పొందుతావు మనం అభివృద్ధి పొందాలంటే ఈ లోకంలో అభివృద్ధి పొందాలా బది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోలే ఇల్లు సంపాదించుకోవాల సంపాదించుకోవాలని అంటుంటాం అది మనుషుల పునాది కాబట్టి నేను హైదరాబాద్ లో లక్షా యాభై మంది పట్టే చర్చి కట్టాలా అది మనుషుల పునాది నువ్వు అనుకోచ్చు ఇది మంచి తలంపే కదా బలక్ష యాభై మంది మంది పట్టే అంత పెద్ద చర్చి కట్టాలనుకో అన్న తలంపు మంచిదే కదా నీకు మంచి కొట్టేది ఎంతట తలంపులు ఉపయోగిస్తున్నావు కానీ దేవుని తలంపులు ఉపయోగించి చూడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని సువార్త ప్రకటించమన్నారు అంతేగాని ఒక స్థలం నుండి పెద్ద బిల్డింగ్ కట్టుకోమని ఆ పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే మానవ తలంపులు కాబట్టి పెద్దగా కావాలా ఉన్నత స్థితికి కావాలా అనేది అంత సైతం నేను సర్వోన్నతకి సమానంగా సింహాసనం వేసుకుంటా అనేది సైతాంతలం కాబట్టి నేను ఉన్నతంగా ఉండాలా అందరికంటే గంభీరంగా ఉండాలా అనేటిది సైతాంతలం పది పాజిటివ్ సైకాలజీ ఇంగ్లీష్ లో కాబట్టి మనకు అవసరం లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మూడవ అధ్యాయం చూడండి మళ్ళసారి కొనసరాష్ట పత్రిక మూడవ అధ్యాయం మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ చివరి భాగంలో మరియు వాని వాణి పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును నీ సేవ ఎటువంటిదో కచ్చితంగా అగ్ని పరీక్షిస్తుందంట అంటే తీర్పు తినను అవన్నీ తెలుస్తాయంట బయటికి పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతము పుచ్చుకొను బాగా చేసుకోండి పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతము పుచ్చుకొను ఒకని పని కాల్చివేయబడిన ఎడలా వానికి నష్టము కలుగును కచ్చితంగా చాలా కష్టతరంగా ఈ వాక్యం ఆ చివరి భాగం ధ్యానిస్తే సేవకులు నరకానికి పోతారని ఉంది అక్కడ చూడండి వాక్యం పదిహేను వర్షంలో ఎందుకు పోతారనింది ఒకని పని కాల్చివేయబడిన ఎడలా వానికి నష్టము కలుగును అతడు తన మటుకు క్షడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును వాటి తీర్మానానికి సంబంధించింది ఇది నువ్వు మంచి ఫౌండేషన్ కట్టబడితే రక్షింపబడతావు లేకపోతే అగ్ని చేత అవి బయల్పరచబడ్డప్పుడు కచ్చితంగా నిత్య నారకానికి పోతావు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు జఫన్య గ్రంథానికి మనం వెళ్లాలా ఈరోజు రెండు మూడు నాలుగు వర్షాలు మనం ధ్యానించాక వాక్యాన్ని ముగించుకుంటాం జఫన్య గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వర్షంలో మనం చూసినాం నాలుగు తరాల తర్వాత ఈ సెల్ఫర్ ఎట్లా తయారైందని కదా వారు బయలుదేవతను పూజించినట్లు మనము ఈ వాక్యాల నుంచి నేర్చుకుంటాం కాబట్టి బయలుదేవత అంటే బయలు అంటే నా యజమానుడు నా భర్త అని కూడా అర్థం కాబట్టి వారు యేసు ప్రభుకు బదులు వేరే ఒకరిని భర్తగా తెచ్చుకున్నారు వేరే ఒకరిని యజమానుగా తయారు చేసుకున్నారు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి బయలు అంటే భర్త నీ భర్త అసలు ఏసులోవు గదా తండ్రే ఇసల్ పేలకి భర్తలాగా యహోవా దేవుడు ఉన్నట్టు మనం చూస్తాం పాత నిబంధన కాలంలో నిర్మీయ కాలంలో కాని వారు తమ భర్తను విడిచిపెట్టేసి వేరే ఒకరిని వెంబడించు అన్న విషయాన్ని ఈ యొక్క వాక్యం జ్ఞాపం చేస్తుంది కాబట్టి రెండవ వర్షం చూడండి ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్యలను నేను ఊర్చివేసేదను ఇదే యహోవాకు మనుషులనేమి పరుషులనేమి నేను ఊర్చివేసేదను ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జన్లేమి వారు చేసిన అపవాదం నేను ఊడ్చివేసేదను భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను ఇదే యహోవాకు సరే ఈ రెండు వర్షాలలో మనకి ఒక విషయం జ్ఞాపకం చేస్తుంది ఎందుకని చాలా కాలం నుంచి దేవుడు బయలుపరిచిందే కాబట్టి అన్న కొత్తదనం ఏం లేదు కానీ మీరు చూడాల్సింది ఏంటంటే అది ఏ రీతిగా కొత్తదనం చూడండి మొదటిది భూమి మీద సమస్తము కాబట్టి భూమి దేనికి సాదృశ్యం భూమి మీద ఏముంది సాదృశ్యం అవి మీరు అర్థం చేసుకోవాలి భూమి గొప్ప జనానికి సాదృశ్యం మత క్రైస్తవులకు సాదృశ్యం మనము ఆకాశవాసులం బాగా అర్థం చేసుకోండి భూమివాసులు ఆకాశవాసులు ఈ రెండే గుంపులు ఆకాశవాసులు అంటే దూతలకు సాదృశ్యం లేక లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం దేవుణ్ణి సంపూర్ణంగా స్వీకరించిన దేవుని విషయాలు దేవుని క్రియలని సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఆకాశవాసులు కానీ భూనివాసులు సగం సత్యం సగం అబద్ధం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కింద ఉండేవాళ్ళు మనం ఎప్పుడు పని ఉండేవాళ్ళం అంటే మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళం భూమి మీద ఉండేవాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి భూనివాసులు కాబట్టి భూమి మీద ఉన్న సమస్తం ను నేను ఊడ్చివేస్తాను ఎవరైతే ఈ లోకాతీతంగా జీవిస్తారో ఈ లోకాన్ని అంటుకొని జీవిస్తారో వాళ్ళందరూ ఊడ్చివేయబడతారు అన్న విషయాన్ని దేవుడి జ్ఞాపకం చేస్తుంది అందులో ఎవడంటారు చూడండి సమస్తము అంటే ఏముంది అక్కడ డ్రాబడిని చూడండి సమస్తము అంటే మనుషులనేమి పశువులనేమి ఊడ్చివేస్తాన రెండు కదా మనుషులు పశువులు సరే మీకు పశువు అంటే తెలుసు కదా పశువు జంతువు మృగము ఇవన్నీ ఒకటే చిహ్న చెప్పబడ్డ వాక్యం పశువు అంటే పశువు అది దానికి బుద్ధి లేదు అని అర్థం పశువు అంటే అది దాంట్లో ఉండేది అనర్థం మురదలో ఉండేది అనర్థం మట్టిలో ఉండేది అనర్థం పశువు అంటారు దాని అందుకే ఉప్మాన రీతిగా పశువు అంటే దానికి తెలివి లేదు అని అర్థం దానికి ఏం దానికి ఏం తెలియదు అని అర్థం కాబట్టి పశువు కానీ విర్రవీగడం ఎక్కువ ఉంటుంది దానికి మేక అదొక పశువు గొర్రె ఒక పశువు ఆవు ఎద్దు ఒక పశువు కాబట్టి ఇవన్నీ ఉప్మాన రీతిగా అర్థం చేసుకోవాలా అవి విరవిరుతయి నేను గొప్ప నేను గంభీరంగా ఉన్నా కానీ వాటికి ఏమీ తెలియదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనుషులనేమి బాగా అర్థం చేసుకోండి నేను ఆ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ చూస్తున్నాను జేమ్స్ట్రాంగ్ నంబర్ లో అర్థం ఇందనేసి నేను ఎందుకంటే చాలాసార్లు మనం జనించాం భూమి మత క్రైస్తవులకు సాదృశ్యం ఆకాశము సత్యాన్ని ప్రేమించే క్రైస్తవులకు సాదృశ్యం అని మనం మినిసలా గనించిన కానీ ఏరీతిగా వాటిని జాగ్రత్తగా చాలా ఏమంటాం స్థిరంగా వాటిని అర్థం చేసుకోగలం స్థిరంగా వాటిని చెప్పగలం కాబట్టి జేమ్స్ట్రాంగ్ నంబర్ హెచ్ వన్ వన్ భూమి అంటే హెచ్ వన్ వన్ నైన్ ప్రకారంగా రక్తానికి సాదృశ్యం అని భూమి అంటే రక్తానికి సాదృశ్యం అని అదే రీతిగా చాలా నాకు ఉంది మనిషి దేనికి పశువు దేనికని వాటి నంబర్ కూడా చూసిన మనిషి నంబర్ చూస్తే కూడా అక్కడ హెచ్ వన్ ఉంది అప్పుడు నాకు షాక్ లాగుంది భూమి అంటే కూడా హెచ్ వన్ వన్ ఉంది మనిషి అంటే కూడా హెచ్ వన్ ఉంది కాబట్టి మనిషి అంటే కూడా రక్తమే భూమి అంటే కూడా రక్తమే కాబట్టి మనిషి భూమి ఒకటి అన్న సత్యము నాకు స్థిరంగా అర్థమైంది తిరొచ్చు కాబట్టి రక్తానికి సాదృశ్యం కాబట్టి రక్తం దేనికి సాదృశ్యం పాపానికి సాదృశ్యం కాబట్టి పాపాన్ని నేను తుడిచివేస్తా కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఆ రీతికి అర్థం చేసుకుంటున్నాం మనుషులనేమి పశువునేమి పశువు అంటే మీకు తెలుసు కదా జంతువు పశువు భూ జంతువులు కాబట్టి భూ జంతువులలో బహు కుయ్తి గలది అది కూడా పశువే అదేం సాదృశ్యం సర్పానికి సాదృశ్యం కాబట్టి పశువు అంటే భూమి మీద ఉండే ప్రతి జీవరాశిని ఉప్మానిగా పశువు అంటున్నాడు కాబట్టి ఆ పశువులన్నింటినీ నేను ఊడ్చివేస్తా అంటున్నాడు ఎందుకు అవి కూడా శరీరకమైనవి అవి కూడా శరీరకమైనవి దాన్ని ఎంతగా అలంకరించినా అది పశువే నువ్వు పశువుని ఎంత గంభీరంగా అలంకరించి దాన్ని మొక్కినా అది పశువే కాబట్టి అది నాశనం కావాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దాని తర్వాత చూడండి ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి ఆకాశ పక్షులు అంటే అవి ఆకాశానికి సంబంధించినవి కావు బాగా అర్థం చేసుకోండి ఆకాశ పక్షులంటే అవి మధ్యలో ఎగురుతున్నాయి గానీ పైకి పోవు అర్థమైతుందా కిందికి వస్తాయి గానీ కిందికొచ్చి మళ్ళా మధ్యలో ఉంటాయి మధ్యలో ఉండేవి గాని అవి పైకి పోలేవు అవి పైకి పోనక్కి ప్రయత్నం చేస్తే గానీ పైకి పోనీయాడు దేవుడు వాటిని అవి పైకి పోతే వాటిని రెక్కడ ఇరిగిపోవాలా అవి ఆ అట్మాస్ఫియర్ దాటి కాలిన కాలిపోవాలా పక్షులకి లిమిటేషన్స్ పెట్టి అది ఒక ఇప్పుడు ఈ భూమి మీద నుంచి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫీట్ పైకి పోతే దాన్ని అట్మాస్ఫియర్ అంటారు దాని తర్వాత స్ట్రాటో అంటారు అట్లా రకరకాల స్పియర్స్ అంటారు సైన్స్ లో అయితే అట్మాస్ఫియర్ దాటినాక అట్మాస్ఫియర్ వరకు ఆక్సిజన్ ఉంటుంది దాని తర్వాత ఆక్సిజన్ ఉండదు అయితే అది ఆ అట్మాస్ఫియర్ దాటిందంటే బతకలేదు అది పక్షి పక్షి గాని ఎవరైనా కాబట్టి అందుకే ఆ స్పేస్ లో బయట వాళ్ళ ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని పోతారు పై ఎందుకంటే దాని తర్వాత ఆక్సిజన్ ఉండదు కాబట్టి అయితే ఆ ఆక్సిజన్ లెవెల్ అట్మాస్ఫియర్ అంటారు దాన్ని ఆ దాటి వెళ్ళిపోయినాక మళ్ళా అక్కడి నుంచి రివర్స్ వస్తేప్పుడు ఏమైతుందంటే దేవుడు ఈ ఎంత జాగ్రత్తగా దీనిని తయారు చేసి ఈ భూమిని ఈ భూమి మీద ఒక లేయర్ పెట్టిండు అట్మాస్ఫియర్ అని ఆ ఆక్సిజన్ లేయర్ లాగా ఆ బయట నుంచి ఏది వచ్చినా గాని ఈ లేయర్లకు వచ్చేటప్పటికే కాలిపోతాయి అది ఎంత బలిష్టమైందైనా గాని ఎంత గట్టిదైన గాని ఎంత గట్టి వస్తువైనా గాని పెద్ద కామెట్ కావచ్చు పెద్ద రాయి కావచ్చు అది ఈ అట్మాస్ఫియర్లకు వస్తుంటే కాలిపోతుంది అట్లా పెట్టిండు దేవుడు కాబట్టి సరే చాలా మంది ప్రవక్తలు చాలా మంది దేవునివకులు ఈ మధ్య కొత్తగా చెప్తున్నారు వాక్యాలేందంటే కొన్ని వేరే గ్రహాలకు వెళ్లి మనుషులు ఇక్కడ ఈ లోకల్కి వస్తారు వచ్చి ఇక్కడ మనుషులతో కలుస్తారు అట్లా పిచ్చి పిచ్చి ఉన్నాయి సరే వాటి గురించి మనం ఇప్పుడు ధ్యానించిన లేదు ఎందుకంటే సరే వాళ్ళు చూపించరు కొన్ని ఆధారాలు వాక్యంలో ఉన్నాయి యాకో యోగు గ్రంథంలో ఒక వాక్యం చూపించరు అట్లనే ఆది కాండంలో ఒక వాక్యం చూపించారు ఏంటది నరుల కుమార్తెలు దేవుని కుమారులు ఇట్లాంటి కొన్ని వాక్యాలున్నాయి అంటే ఆదము కంటే ముందు దేవుడు ఒక తరాన్ని సిద్ధపరచుకుంటూ వాళ్ళు మనుషులని కలవరు వాళ్ళు వాళ్ళు మనుషులకి భిన్నంగా ఉంటారు కానీ వాళ్ళు కూడా మనుషులు లాగే ఉంటారు ఇట్లాంటి కొన్ని బోధలు సరే అవి చాలా కష్టతరమైనవి మనం అర్థం చేసుకోవడము కానీ వాళ్ళు మటుకు వాక్యాల ఆధారంగా చూపిస్తున్నారు కాబట్టి అవి ఎంత మటుకు కరెక్ట్ మనం అర్థం చేసుకోవాలి కానీ అతిథికి పోతే చాలా డేంజర్ సరే వాళ్ళనేది ఏంటంటే దేవుని కుమారులు నర్ల కుమార్తెలను చక్కగా ఉన్న వారిని చూసుకుని పెళ్లి చేసుకునే ఉంది కదా వారికి పుట్టిన వారే వీళ్ళు బహు నెఫిలి నెఫిలి అంటారు కదా నెఫిలిలు అంటే బలిష్టమైన వాళ్ళు గంభీరంగా పొడుగ్గా చాలా గొలియాత్ వంటి వారు ఆదిత్యగా చెప్పాలంటే కాబట్టి అటువంటి బలిష్టలైన వాళ్ళు కుడతారు అయితే అటువంటిది ఉన్నది గతంలో ఉన్నది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ వస్తుందని ఇట్లా చెప్తున్నారు సరే నాకు అర్థమైంది ఏంటంటే ఈ డిఎన్ఏ రీసెర్చ్ అని కొత్తగా పెట్టిరు కదా డిఎన్ఏ రీసెర్చ్ అంటే నీ జీవ నుంచి తీసి వాళ్ళు దాన్ని మొత్తం మాడిఫై చేసి ఇంకొక జీవన్ తయారు చేస్తారు మనుషులను తయారు చేస్తున్నారు అట్లా టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేస్తున్నారు అట్లా బయట అవయవాలను తయారు చేస్తున్నారు నీ చెవ్వు నీ గుండె నీ కాలు ఇట్లాంటివన్నీ బయట తయారు చేస్తున్నారు తయారు చేసి అమరుస్తున్నారు మనుషులకు ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి ప్రపంచంలో అవి బాహారంగా అంతా తెలుస్తున్న విషయంలో కొత్తగా మేం కాదు అయితే భవిష్యత్తులో ఆర్మీ సోల్జర్స్ కి సోల్జర్స్ అట్లా తయారు చేస్తారంట వాళ్ళని అట్లా రఫ్గా తయారు చేసి యుద్ధాలలో పంపించి వాళ్ళ దేశాలని గెలిపించుకునేటట్లు సోల్యూస్ అట్లా తయారు చేస్తారన్న విషయం కొంతమంది చెప్తున్నారు సరే ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు అవి మనకు సంబంధించింది కాదు కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం పాతవి గతించే సమస్య కృతమైనవి గొలియాతు ఆత్మ ఉన్నది ఇక్కడ కానీ లేదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా సరే వాళ్ళు మటుకు శారీరకంగా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సైంటిస్టు చేస్తున్నారు బలిష్టమైన మనుషులను తయారు చేయాలా ఏ రోగం అంటుకోవద్దు వాడు మంచి హెల్దీగా జీవించాలా అని సైంటిస్ట్ తయారు చేస్తున్నారు మనుషులని ఆ రీతిగా సరే నీకు హార్ట్అటాక్ వచ్చి ఆడ హార్ట్ మజల్ చెడి చచ్చిపోతే దాన్ని మళ్ళీ బ్రతికింపజేయడానికి ఒక డిఎన్ఏ రీసెర్చ్ చేస్తున్నారు దాంట్లోనికి కొన్ని మాడిఫైడ్ డిఎన్ఏ సెల్స్ ని పంపించినప్పుడు అది ఆ యొక్క చనిపోయిన దాన్ని మళ్ళా జీవింపజేస్తుంది ఇట్లాంటివన్నీ చేస్తున్నారు సైంటిస్టులు సరే ఇది ఏడు వరకు మనకు తెలియదు కానీ యుగ సమాప్తిలో ఉన్నాం కాబట్టి ఇటువంటి అన్ని నెరవేరుతా ఉంటాయి ఇస్సాల్ పైలు తిరిగి మందిరీ కడతారు కట్టాలని ఆసక్తితో క్రైస్తవులు చూస్తే ఎదురు చూస్తున్న వాళ్ళున్నారు అవన్నీ సైతానికి సంబంధించిన ఎందుకంటే ఆ మందిరము కట్టబడదన్న విషయం దేవుడి మరణం చూపించింది ఎందుకంటే అది శరీరకమైన మందిరము అసలైన మందిరము ఆయన శరీరమే ఏ అసలైన మందిరము ఆయనను వెమనించే మనమే ఆ యొక్క కాబట్టి మనుషుల చేత మనుషుల హస్తల చేత కట్టబడ్డ మందిరం ఉండడు కానీ ఇస్సల్ పైలు కడతారు తిరిగి వారికి డబ్బులు క్రైస్తవులు ఇస్తారు ప్రపంచం నుంచి అన్నది మనము అర్థం చేసుకుంటున్నాము అదంతా వ్యర్థమైంది మనుషులు వేసే పునాది వాళ్ళందరూ సావక తప్పదు కాబట్టి ఆకాశ పక్షులు దేనికి సాదృశ్యం ఆకాశ పక్షులు పీనుగ మీద పడి జీవించే వాటికి సాదృశ్యం కాబట్టి పీనుగ దేనికి సాదృశ్యం రక్తానికి సాదృశ్యం పాపానికి సాదృశ్యం మరణానికి సాదృశ్యం కాబట్టి మరణించిన దాని మీద అవి జీవించే ఆకాశ పక్షులని నేను తుడిచివేస్తాను అంటే అనేది మీకు తెలిసి సర్పంలు అంటే అధిగతి ఉంటేనేది బట్టి ఆకాశ పక్షులు పొడుచుకొని తినేది వాటి దోచుకుండేది దోచుకుంటే వాళ్ళు అన్నట్టు కాబట్టి వీళ్ళందరినీ నేను నిర్మూలన చేస్తున్నాడు అదే రీతిగా సముద్ర మత్స్యములనేమి సముద్ర మత్స్యములు సరే ఆకాశ పక్షులు ఒక గుంపు సముద్ర మత్స్యములు రెండో గుంపు దూర్జనులు మూడో గుంపు వాటి మూడున్నాయి అక్కడ మరోసారి ముందట్లా మనుషులనేమి పశుల్నేమి ఊడ్చేస్తా అంటే పశువులు రెండు గుంపులు మనుషులు ఒక గుంపు పశువులు అంటే చర్పములు తేళ్లకు సాదృశ్యం వాటిని ఊడ్చివేస్తాడు ఆకాశ పక్షులు తేలిక సాదృశ్యం సముద్ర మత్స్యములు గొప్ప జనం సాదృశ్యం దుర్జనులు అంటే దుర్జనం అంటే మీకు తెలుసా దుర్బీజం అంటాడు పౌలు ట్రిబుల్ పత్రికలో దుర్జనం చెడిపోయిన జనులు కాబట్టి దుర్బీజం అన్న దుర్జనులన్న ఒకటే కాబట్టి వీళ్ళు అపరాధం చేస్తారనుంది ఈ దుర్జనులు అపరాధం చేస్తారనుంది అంటే వాళ్ళు పాపం చేస్తారంటారు కాబట్టి సర్ప సంతానం సాదృ్యం సర్పములకు సాదృశ్యం కాబట్టి ఆకాశ పక్షులు మత్స్యములు దుర్జనం మూడు గుంపులు వీటిని నిర్మూలం చేస్తాడు భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను ఇదే యహో వాక్ మీరు చూసుకోండి మనిషిని నేను ఎందుకన్నా పుట్టించినా అని తన హృదయంలో నచ్చుకుంటా ఎప్పుడు నచ్చుకున్నాడు అది కాండంలో నచ్చుకున్నాడు ఎందుకు నచ్చుకున్నాడు మీరు ఆ సృష్టి నిర్మాణం సంబంధించి చూసినప్పుడు ప్రతిదీ సృష్టించినప్పుడు ఇది మంచిగుంది అన్నాడు ఇది చాలా బాగుంది అన్నాడు ఆ వెలుగులు మంచిగున్నాయి పగలు చీకటి మంచిగున్నాయి చెట్టు రావడం చాలా మంచిగుంది అన్ని మంచిగా ఉన్నాయి కానీ మనిషిని పుట్టించాక మంచిగుండు అని చెప్పలేదు అన్నిటికీ మంచిగుంది మంచిగుంది అనడుగాని ఇది కండ్లకు మంచిగుంది ఇది మంచిగుంది ఇది మంచిగుంది అని గాని మనిషిని పుట్టించినప్పుడు మంచిగుండు అని చెప్పలేదు అంటే వీడు మంచిగుండడు భవిష్యత్తులో అందుకే తన హృదయంలో నేర్చుకున్నాడు మనిషిని ఎందుకన్నా పుట్టించు అనేసి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి అంటే రక్తం కాబట్టి పాపం వాడు పాపంతో జీవిస్తున్నాడు వాడు పాప జీవితం అందుకే ఇష్టం లేదు మనుషులు ఆయనకి ఇష్టమైనది కాదు అది శారీరకంగా చెప్పే వాక్యం మనిషి ఎందుకు ఇష్టం లేదంటే మనిషి అంటే పాప జీవితం కాబట్టి పాపపూరితమైన జీవితం అంటే ఆయనకి ఇష్టం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనుషులందరినీ మనుష్య జాతిని అన్నాడు మళ్ళా మనుష జాతిని నిర్మూలము చేసేదే ఇదే యోహో వాకు నాలుగో వర్షంలో మీకు ఒక వాక్యం చూపించి నేను ముగించుకుంటాను వచ్చేవారం మనం దీన్ని ఇంకా ధీర్ఘం సరే ఇది ఎంత కాలం వెళ్తాది ఎంత వరకు వెళ్తదో నాకే తెలియదు సడన్లీ ఆగిపోతుందా అది నాకు తెలియదు కాబట్టి ఎక్కడి వరకు తీసుకెళ్తే దేవుడు మనం అక్కడ వెళ్లాలి ఆయన ఎక్కడ పోతే మనం అక్కడ ఉందా లేదా గోరపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడికి వెళ్లిది కాబట్టి ఆయన మనల్ని ఏ రీతిగా నడిపించుకుంటూ వెళ్తే మనం ఆ రీతిగా నడిపించుకుంటూ వెళ్లాలా సరే ఇంకా దేవుడు బయలుపరచాలి ఇంకా బయలుపరుస్తుంటాడు అనేసి ప్రతి స్పెషల్ గా బయలుపరుస్తాడు సోమవారం వస్తే స్పెషల్ గా బయలుపరచాడు ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఆయన టైం కదా అది ప్రతి స్పెషల్ గా ఎందుకు బయలుపరచాలయన ఆయన కూడా అంటాడు కదా కొంతకాలం ఆగండి ఎలి అనడలేదు ఆయన తను కొంతకాలం ఆగనాడు కాబట్టి దాని కూడా ఎన్నో రోజు అది ఎంత కాలం పట్టిందో ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆయన దాని గ్రంథంలోని దర్శనాలన్నీ చూస్తే మనం కాబట్టి అది ఆయన టైం అంతే మనం వాటికి ప్రతిరోజు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా ఆయన కొడుకు కనిపెట్టుకోవాలి ఆయన వాక్యాన్ని జా ఆయన ఎప్పుడు బయలుపరుస్తుంటే వాటిని జాగ్రత్తగా రాసుకోవాలా రాసుకోకపోతే నువ్వు పొగట్టుకుంటావు వాటిని కాబట్టి ఎప్పుడు పేపర్ పెన్సిల్ దగ్గర పెట్టుకోవాలి వాటిని రాసుకోవాలా మళ్ళీ పేపర్ తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంకొక బుక్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే మాట్లాడితున్నారా వాక్య పరంగా దాని తర్వాత నీకు అది మనం అంతా మతిమరుపు జీవులం అన్ని మర్చిపోతా ఉంటాం మన బలహీనత సరే నాలుగో వర్షంలో హస్తమును యూదావారిదను ఎరుసలేము నివాసులందరి మీదను చాపి బైరదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిష్ఠితులకు వారిని దాని అర్చకులను నిర్మూలన చేసేదను మాలా మూడు గుంపులు యూదా వారు ఎరుసలేము నివాసులు యూదావారు ఎరుశులేము నివాసులు అందరి మీద నా చెయ్యి చాపి బైరదేవత యొక్క భక్తులలో మొదటి గుంపు భక్తులలో శేషించిన అంటే ఏలియా కాలంలో చాలా మందిని నిర్మూలించాడు అప్పటికి బాగా అర్థం చేసుకోండి ఈ విషయం చాలా జాగ్రత్తగా ఏలియా అంటున్నాడు ప్రవ్వా నేను ఒక్కరినే రోషం కలిగి నీ కొరకున్నాను అంటే దేవుడు నువ్వే కాదు నేను ఇంకా ఏడు మందిని నా కొరకు ఎత్తిపెట్టుకున్నాడు అట్లనే సైతాను కూడా వాని ప్రజలని వాని భక్తులని ఎత్తిపెట్టుకున్నట్లు మనం మీకు అందిస్తాం చూడండి యొక్క భక్తులలో శేషించిన వారిని అంటే దేవుడు ఎట్లయితే తన తన ప్రవర్తలని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుందో సైతన్ కూడా వాని ప్రజలని అట్లా ఎత్తి పెట్టుకుంటున్నాడు వాడు ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటము యుగ యుగంలో నడుస్తూనే ఉంది ఆయన వచ్చేంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది పోరాటం నీ బాధ్యత చూసుకోవాలా వారిని నువ్వు అర్థం చేసుకోవాలా ప్రతి ఆత్మను వివేచించమన్నాడు నీ బాధ్యత అంతా నాకు సుఖంగా ఉందంటే కాదు కదా ఎరుసలేమంటే అర్థం అదే నేను సమాధానం కలిగినదను నాకు సుఖము అని అనుకుంటున్నది అది ఉప్మాదతిగా మత క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఓ రీతిగా చేస్తే పరమ ఎరు అంటే కూడా క్రైస్తలకే సాదృశ్యం కాబట్టి నాకు అంత సమాధానము అని తీర్మానించుకున్న వారికి సాదృశ్యంగా ఉంది ఇది కాబట్టి యూద వారి మీదను ఎరుసలేము నివాసులందరి మీదను చాపి ఎందుకు చెప్తాను తన చేయి బాగా అర్థం చేసుకోను బలిదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని ఒక గుంపు దానికి ప్రతిష్ఠితులగు వారు బాగా అర్థం చేసుకోండి ప్రతిష్ఠింపబడ్డ ఎవరు చెప్పండి దాని సేవకులు దాని కొరకు స్పెషల్ గా సేవకొరకులను తయారు చేసుకున్నారు కాబట్టి ఈ శేషించిన వారు వాళ్ళు స్పెషల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమందిని సేవకులను తయారు చేసి పెట్టుకున్నారు దాని తర్వాత దాని అర్చకులు అంటే యాజకులు దాని యాజకులు అంటే బలి అర్పించేవాళ్ళు వీళ్ళంతా కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మీకు ఇక్కడ కూడా మూడు గుంపులు కనిపిస్తున్నాయి వారిని అందరినీ నిర్మూలన చేసేదను చాలా మంది క్రైస్తులు ఏమనుకుంటున్నారంటే ఇది బయలుదేవతకు సంబంధించింది కదా బయలుదేవతని పూజించే వాళ్ళకు సంబంధించింది కదా అని అనుకుంటున్నారు కానీ మనం సమరయ స్త్రీ గురించి ధ్యానించినప్పుడు ఇదే విషయం అర్థం చేసుకుంటున్నాం తన తను వ్యభిచారంలో జీవిస్తుంది అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసిండమ్మా నీకు కావాల్సింది ఆరోవాడు కాదు ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు నీ నీ సృష్టికర్తనే నీకు భర్తలాగుండాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి సమరయ అంటే కూడా మళ్ళా ఎరుసలేంకే సాదృశ్యం లేక పిశల దేశంకే సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి ఇక్కడ యూద వారి మీద ఎరుసల మీద నా చేయి జాతిని అంటాడు ఆయన బిడ్డల మీద ఆయన ఎందుకు చేయి జాపుతాడు బాగా అర్థం చేసుకోండి ఆయన బిడ్డల మీద ఆయన ఎందుకు చేయి జాపుతాడు అంటే ఎప్పుడైతే ఎవరనే గాని ఆయన బిడ్డలే గాని ఎవరనే గాని అశ్వరులే కూడా ఆయన వాళ్ళ మీద చేయి జాపింది బబులుని తన సేవకుండా వాడుకున్నాడు నిబద్దని బబులుని కూడా నిర్మలించింది ఫరు ఆ సేవకు అన్నాడు ఫరోన్ తన సేవకుల్లాగా వాడుకున్న ఎందుకు నిర్మలిస్తాడు కానీ కాబట్టి విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా మిద్దల మీద ఎక్కి ఆకాశ సమూహంలకు మరొక్కువారిని పల్లె ఎక్కడ హెచ్చరిస్తాడు మిద్దల మీద ఎక్కి ఆకాశ సమూహంలకు మృక్కువారిని సరే ఆకాశ సమూహం అంటే మీరు ఎక్కడ చూస్తారు ఎఫ్ఎస్ల రాష్ట్రపత్రికనా మీరు కొట్టారు కదా ఐదవ అధ్యయం కదా ఎఫ్ఎస్ రాష్ట్రపతి ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం పదవ వర్షంలో ఏం చెప్పండి మీరు పోరాడది ఈ లో ప్రస్తుత అంధకార సంబంధులతోను కదా ఆకాశ దురాత్మ ఆకాశ దురాత్మ సమూహములతో దురాత్మ సమూహములతో సరే మనకు ఒక విషయం చెప్తుండీ వాళ్ళ మీరు పోరాలు అనేసి కానీ వీళ్ళేం చేసిందో చూడండి ఇస్సైల్ పైలు బాగా అర్థం చేసుకోండి ఇది గటించుకున్న వాక్యం అనుకోవద్దు మీరు జపనీయ గ్రంథము భవిష్యత్కి సంబంధించిన వాక్యం కాబట్టి ఏ రీతికైతే బయలుదేవత వాడి సేవకులన్నీ జాగ్రత్త పర్చుకుందో జయా అంటే కూడా అర్థం అదే కదా జఫన్యా అంటే యహోవాసే దాచిపెట్టుకును యహోవా ఏర్పరచుకు సైతాను ఏరీతి వాణి అనుచరుణ్ని వాడు జాగ్రత్తగా తయారు చేసుకుంటుండో దేవుడు తన బిడ్డల్ని ఆ రీతిగానే తయారు చేస్తుండో యుగ సమాప్తిలో చిన్న గుంపు ఇది మత క్రైస్తవులందరూ వీటిని పరిశీలించడానికి వాళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే వారు ఐహికమైన విచారణ చేత కొట్టుకుని పొద్దున్న లేస్తే పరిగెత్తాలా సాయంత్రం వస్తే తిని పండుకోవాలా పొద్దున్న లేస్తే పరిగెత్తాలా పండుగ ఎప్పుడు వస్తుంది ఆదివారం ఎప్పుడు వస్తుంది అంతే మన జీవితాలు ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని పరిశీలించాలా చర్చ బైబుల్ స్టడీస్ పోయినాయి నేను ఎక్కడ చూస్తలేను ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని పోయినాయి ఎందుకు పోయినాయి అంటే ఇంత జాగ్రత్తగా ఇంత కష్టంతో పరిశీలించే వాళ్ళు లేరు పౌలు అంటున్నాడు దాన్ని పరిశీలించాలన్నాడు ఇందాక ఇష్టం అనమాక్యాన్ని ఆ రీతిగా పరిశీలించే వాళ్ళు కొద్దు చర్చిగానే జారుకోవాలా అన్న టైప్ కదా నేను ఎస్పీ చర్చ్ లో ఉన్న కాబట్టి నాకు తెలుసు బాగా ఎప్పుడు టైం అయితే అల్పాడలు పోదామా చాయ్ దామా అనేటువంటి నేను కూడా ఒకప్పుడు ట్వల్ ఓ క్లాక్ చర్చ్ అయిపోయి నేను అది గౌరేసుకున్నట్టు సినిమా పట్టుకున్నట్టు ఆ రోజుల ఆ టైప్ లో ఉన్నాం కదా నేను జారుకోవాలా అన్న మెంటాలిటీ కానీ ఆ సినిమా ఎంత బరువుండేడదో అది తీసుకుని చర్చ చుట్టూ తిరగాల నా వెనకాల వస్తుంటారు కోయర్ అంటారు వాళ్ళందరు వాళ్ళ వెనకాల వాళ్ళు వస్తారు అందరూ చుట్టు ఒక రౌండ్ వేసి చర్చ చుట్టూ లోపలికి వచ్చి కూర్చున్నాక ఆ బరువుకి అందరు అలర్ట్ గా నేను గమనిస్తుంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకుని అడవాలా స్పీడ్ టైమింగ్ అవి పోయినాక ఆ ప్యూలో పోయి కూర్చున్నాక ఎన్నిసార్లు నిద్రపోయినా నేను ఎప్పుడు లెస్ ఉంటా తెలియదు వాక్యం కూడా అయిపోతుంది బల్ల టైంకి మెలకు ఎందుకంటే అందరు వాడతారు పాట అప్పుడు మెలకు సరే క్రైస్తవ జీవితం గురించి నేను చెప్తున్నా ఒకప్పుడు ఆ రీతి కూడా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా ఈ రీతిగా యుగ సమాప్తిలో ఏదో ఆచారబద్దంగా మన జీవితాలు జరిగిపోతున్నాయి గానీ ఆయన సత్యాన్ని కనుక్కోవాలి అందుకే తన దాసు అయిన ప్రవక్తలకు ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని బయల్పరచకుండా ఏది కూడా చేయడు ఆయన బయల్పరచని ఆసక్తి పడుతున్నాడు ఆమోస్రంథంలో మనం ఎన్నిసాలు చేస్తున్నాం ఈ వాక్యం తన దాసులకు ఇవన్నీ బయల్పరచాలనికుంటున్నాడు గానీ ఎవడు వెతుకుతున్నాడు బైబుల్ కాలేజీలో వెతుకుతున్నారా సంఘటనలో వెతుకుతున్నారా మళ్ళీ ఏ రీతిగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలా ఓడు వెతుకుతలేడు కాబట్టి ఆయన నెరవేర్చకుండా ఉంటాడా తప్పకుండా నెరవేర్చుకుంటాడు ఎందుకంటే జపన్యా అంటేనే అర్థమయ్యింది దేవుడు తన కొరకు ఒక చిన్న గుంపును భద్రపరుచుకుంటాడు యుగ సమాప్తిలో ఏలియత అన్నట్లు అదే రీతిగా మన కాలంలో భద్రపరుచున్నాడు కాబట్టి దేవుడు ఈ విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు సరే ఈ వ్యాఖ్యని మనం చూసుకుని ముగించుకుందాం మిద్దల మీద ఎక్కి ఆకాశ సమూహంలకు మ్రొక్కు వారిని యహోవేరు యహోవ పేరు పెట్టబడి యహోవ పేరును బట్టి బయలుదేవత తమకు రాజు అను దాని నామంను బట్టి మొక్కి ప్రమాణము చేయ వారిని నేను నిర్మూలము చేసేదను సరే చేసేదన్ను అన్నాడు గానీ చేసినాను అనలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా తీసుకోండి ఇది భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించింది నేను చేసేదన్ను యహోవా పేరు అంటే రక్షణ పొందినవారు ఆకాశము ఆకాశ సమూహం పూజిస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు యహోవా పేరు పెట్టబడ్డవారు వీళ్ళంతా యహో పేరును ధరించుకున్న వాళ్ళు అంటే యేసు ప్రభుత్వని నమ్ముకున్న వాళ్ళు ఆకాశ సమూహాన్ని పూజిస్తున్నారు మీరు అనొచ్చు లేదు ఎక్కడ పూజిస్తారు ఆకాశం నేను ఏం బొమ్మలు పెట్టుకోలేదు గారు ఆకాశ సమూహం అంటే చెప్పండి అవి ఆత్మలే కరెక్టే అవి ఆత్మలే కానీ వాటిని ఎట్లా పూజిస్తున్నారు వీళ్ళు నేను ఇందాక అందుకే జేమ్స్ట్రాంగ్ నంబర్ చూసిన జూడా లేక యూధా అంతే కదా యూధా యూధా అంటే హెచ్ జేమ్ స్ట్రాంగ్ నంబర్ లో డిక్షనరీలో H3034 త్రీ యూదాకి త్రీ అయితే యూధా అంటే సరే యూధా గురించి మనం ఎన్నిసార్ంచినాం గాని ఆ పేర్లో ఏం అర్థం ఉంది అంటే H3034 లో యూదా అంటే సెలబ్రేస్టెడ్ లేక సెలబ్రేషన్స్ అంటే ఏం చెప్పండి పండగలు వచ్చిండో బ్రదర్ అదే ఆయన నిశాని అన్నట్టు ఆయన వస్తే అక్కడ కాబట్టి యూధా అంటే దేనికి సంబంధించింది పండగకి సంబంధించింది ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆకాష్ఠ సమూహం పూజించడం అంటే దేనికి సంబంధించింది పండగలకు సంబంధించింది అందుకే పౌలు కొలసిల రాష్ట్ర పత్రికలో ఒక వాక్యం చూపిచ్చింది దాని తర్వాత నేను వాక్యాన్ని ముగించేస్తాను ఎందుకంటే చాలా టైం అయిపోయింది కొలసీల రెండవ అధ్యాయము పదహారవ వర్షంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే పౌలు పండగలకు సంబంధించిన విషయం సరే చాలా కష్టము ఎందుకంటే దీన్ని యాజకులు పాటించలేరు ఎట్టి పరిస్థితుల్లో పాటించలేరు కానీ వాక్యం తెలుసు సత్యం తెలిసి కూడా వాళ్ళు పాటించలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఏం కావాలా నిర్మూలిస్తాన లేదా ఇందగా పౌరులు చెప్పినట్లు వాళ్ళందరూ అగ్నిచేత బయల్పరచబడతారు వారి క్రియలన్నీ అగ్నిచేత బయల్పరచబడతాయన్నాడు కాబట్టి పదహారవచనం కాబట్టి అన్నపానంల విషయంలోనైనా పండుగ అమావాస్య విశ్రతి దినము అను వాటి మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇయకూడి వీటిని బట్టి తీర్పు తీర్చి కూడా మీరు అవకాశం ఇవ్వదు సరే ఒక దినం తీర్పు ఉంటది కరెక్టే కానీ వీటిని బట్టి మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చొద్దు సరే ఎవరు తీర్పు తీర్చారో మీకు తెలుసు కదా ఏసో చెప్పిండో యుగ సమాప్తిలో శిష్యులతో పాటు అంటున్నాడు యుగ సమాప్తిలో మీరు ఈ లోకస్థలకు తీర్పు తీర్స్తారని లక్ష నలభై వేల మందిని ఆయన న్యాయధిపతుల లాగా పెట్టుకుంటాడు నిబంధన కాలంలో ఎట్లా లేపిండో యుగ సమాప్తికి తీర్పు దినమున తన బిడ్డల్ని న్యాధిపత్రంలాగా నిలబెట్టి ఈ లోకానికి తీర్పు తీర్చాడు నినివే పట్నస్థులు ఈ తరం మీద తీర్పు తీరుస్తారని ఉందనే వాక్యం ఆయన అన్నాడు ఎందుకంటే నినివే పట్నస్థులకి దేవుడు తీర్పు తీర్చండి ఒకరోజు వాళ్ళు ఎంత కఠినంగా వాళ్ళు ఉల్టా అంటారంట నువ్వు మాకు తీర్పు తీర్చున్నావు వాళ్ళు వీళ్ళకైనా తీర్పు తీర్చవు వీళ్ళు మాకట్టింకా భయంకరంగా జీవించారు ఎవరు వాళ్ళు మనము ్రంథం గణించినప్పుడు నినివే పట్నము క్రైస్తవ సంఘానికి సాదృష్టంగా ఉంది నినివే పట్నంలో ఎట్ల గుణగణాలున్నాయో క్రైస్తవ సంఘంలో అట్ల గుణాలున్నాయని దేవునం చూపించింది కాబట్టి వారు ఏ రీతిగా నశించారు ఈ రోజుకి నామరూపాలు లేకుండా ఒక జ్ఞాపకం కూడా లేదు ఒక పింగాణి పాత్ర కూడా నిన్నవే పట్టణానికి సంబంధించినది లేదు కానీ నినివే పట్టణ నేను నిర్మూలిస్తాడు అది భవిష్యత్తుకి సంబంధించిన విషయం అనేది చూస్తున్నాం కాబట్టి అన్నపానముల విషయంలోనైనా పండగ అమావాస్య విషయంలోనైనా విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనా ఎవరికి తీర్పు తీర్చ అవకాశం ఇది కూడా మూడు మళ్ళా మూడు పండగలు అన్నపానములు పండగలు అమావాస్య విశ్రాంతి దినములు నాలుగున్నాయి ఈ నాలుగిటి సంబంధించింది కాబట్టి నాలుగవ తరం మనము జఫన్యా చూస్తుంది కూడా నాలుగు తరాలు నాలుగు తరాల తర్వాత ఈసాద్రేనన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం నాలుగు తరాల తర్వాత ఈసర్వాల్ మొత్తం చెడిపోయినరు ఎలా చెడిపోయినరు బయలుదేతను పూజిస్తున్నారు ఆకాశ సమూహం ఎక్కడ పూజిస్తుంది వీళ్ళు చూడండి ఇంటి మీదకి ఎక్కి కదా ఐదవ వర్షం మిద్ద మీద ఎక్కి ఆకాశ సమూహం మొక్కు వారికి వారిని యహోవా వారిని యహోవ పేరును బట్టి రక్షింపబడ్డ వీళ్ళంతా వీళ్ళు దేవుని బిడలు కాని వాళ్ళు చేస్తుంది ఆకాశ సమూహాన్ని పూజిస్తున్నారు ఈ లోకాన్ని పూజిస్తారు అన్నది ఉపమానిత అర్థం చేసుకోవాలంటే ఈ లోకాన్ని పూజిస్తున్నారు వాళ్ళు బయలుదేరుతని పూజిస్తున్నారు అంటే వేరే ఒక యజమానిని తయారు చేస్తున్నారు మన యజమాని మన ప్రభు ఒకడే ఆయననే మన యజమాని లార్డ్ అంటేనే అర్థం అది ప్రభు అంటే మన యజమాని అర్థం మనని వేలే వాడు అర్థం ఆయనని పక్కకు పెట్టేసి బయలు తెచ్చుకోరు బయలు అంటే కూడా యజమాని హెచ్ జేమ్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ బైలు అంటే బాల్ అని ఉంది ఇంగ్లీష్ లో బాల్ అంటే భర్త అని అర్థం బయలు దేవత అంటే భర్త అని అర్థం అంటే నీ అసలైన భర్తను పక్క పెట్టేసి వేరే ఒక పెట్టుకున్నావు అంటే ఉంచుకున్నావు సమరస్తికి ఉమ్మరీకి చెప్తున్నావు కాబట్టి యుగ సమాప్తిలో ఇస్రాయల్ ప్రజలు లేక మత క్రైస్తవులు వేరే ఒక భర్తని తెచ్చిపెట్టుకుంటున్నారు అని ఈ వాక్యం హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం మటుకు ఆ రీతి ఉండదు నువ్వు మీద మీద ఏం చేస్తున్నావు మతవద్దనా ఏం తెచ్చుకోవద్దనాడు ఉంటే అక్కడే ఉండి లేకుంటే పోతావు కదా నీ మనసు ఎక్కడ ఉంది అనేది కదా సరే ఒక వాక్యం ఉంది కానీ దాన్ని మనం టచ్ చేస్తే ఇంకొక ఇరవై ముప్పై నిమిషాలు వస్తుంది ఇప్పుడు వద్ద అది సరే మనం వచ్చేవరం ఇద్దాం దాన్ని మిద్దల మీద ఎక్కి ఆకాశ సమూహాలను మొక్కువారిని యోహోవో పేరును బట్టియో బయలుదేవత తమకు రాజు అను దాని నామమును బట్టియో మ్రొక్కి ప్రమాణము చేయి వారిని నేను నిర్మూలము చేసేదను యహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొక్క విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను మనం విచారణ చేయాలా దేవుడి సరిధిలో ఇవన్నీ క్లారిఫై చేసుకోవాలా ప్రవ్వా ఇవి నాకు ఏమర్థం కావట్లేదు చాలా మంది నాకు ఏం అర్థం కావట్లేదు పాస్టర్స్ కట్టారు చాలా మంది ఇవి నాకు ఏమీ అర్థం కావట్లేవు ఎట్టిపర్స్ అర్థం కాదు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఒక తరం వారికి బయలుపరుస్తున్నాడు అందులో మనం ఉన్నందుకు మనమైన కృతజ్ఞత చెప్పుకోవాలా ప్రతి దినం ప్రభు నీకు వనాలైనా ఇవి మాకెందుకు బయలుపరిచినావు మంచిగా విని ఆనందించి ఇంటికి పోయి తిని పండుకోవడం కాదు ఇవన్నిటి మనం ప్రకటించాలి అనేకులకు గొప్ప జనాన్ని మనం తీసుకోవాలి ఎందుకంటే యువద ఎరుసలం మీద చేయి తాపుతున్నాడు త్వరలో అంటే క్రైస్తవుల మీద ఎందుకంటే తీర్పు పేతుడి విషయాన్ని జ్ఞాపకం చేశాడు తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమాగును అన్నాడు లేదు అనిలకు తీర్పు బ్రదర్ కాదు పేతు అన్నాడు అది దేవుని ఇంటి యొద్ద ఫస్ట్ స్టార్ట్ అయితుంది తీర్పు ఫస్ట్ దేవుని ఏంటి వద్ద అంటే క్రిస్టియన్స్కే తీర్పు ఫస్ట్ అని అక్కడ వాక్యం లేదు కదా నువ్వు తప్పు చెప్తున్నావు నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన వాక్యాలు నేనేదో ఓం బొంబట్ అని చెప్పేది కాదు ఈ వాక్యం బైబుల్లోని వాక్యాలను మనం తీసి చూపిస్తున్నాం కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది వినడానికి వాటిని వాటిని భరించడం కూడా శత్యం మత క్రైస్తవులు వీటిని తాళలేరు ఈ వాక్యాలు వాటిని భరించలేరు వాళ్ళు ఎందుకు వస్తారు తలనొప్పి నేను ఒక సిస్టర్ అంటే ఇవన్నీ నాకేం అర్థం కావట్లేవు గాని నేనైతే ఒకటి నమ్ముకున్నా ఆయన రక్షణ ఆయన రక్షించుకున్నాడు పోల సంఘం ఎత్త పడతదో ఎత్తపడదో ఏమన్నా గానీ దేవుడున్ను మటు కచ్చితంగా కాపాడతాడు అని ఆయన అంటుంది ఎట్లా కాపాడుతాడో నేనంటాను నీకు తెలియకుంటే ఎట్లా కాపాడతాడు ఆయన ఎప్పుడొసాడు నీకు తెలియదు ఆయన వచ్చే టైంకి నువ్వు ఎక్కడవో నీకు తెలియనప్పుడు నేను ఎట్లా కాపాడతాడు వాళ్ళన్నది అది నువ్వేమో లేదంటున్నావు వాళ్ళేమో ఉందంటున్నారు నేనేమో కన్ఫ్యూజ్ గుండను కాబట్టి మళ్ళీ నేను ఒకటి నమ్మినాను ఆయన నా పాపల కొరకు చనిపోయిండు నా పాపంలో నేను ఒప్పుకున్నాను నేను పాపిని ప్రవ్వా నన్ను క్షమించి ప్రవ్వా నేను అవన్నీ ఒప్పుకున్నాను ఆయన నాకు అభిషేకం ఇచ్చిండు పరిశుధాత్మ అభిషేకం ఉంది అన్ని ఉన్నాయి కృపారులు ఉన్నాయి కాబట్టి నన్ను ఎట్లనే కాపాడుకుంటాడు ఇది గుడ్డితనమా కాదా ఎట్లా కాపాడతాడు ఎట్లయినా నీ స్థిరమై నీ నీ యొక్క పిలుపుని ఆయన అది పర్ఫెక్ట్ గా లేదా నేను స్థిరపరచుకోమన్నాడు యువటు మేక్ ఇట్ ష్యూర్ అన్నాడు కాబట్టి నువ్వు స్థిరపరచుకోకపోతే నువ్వు బుద్ధిలిని కన్యకవే నీ దివిటిని చక్కపరచుకోకపోతే నీ దివిటి అంటే దివిటి అంటే తెలుసు కదా దివి దీపం నీ పాదంలకు ఆయన వాక్యము దీపం అది ను దివిటిని చక్కపరచుకోకపోతే నీకు వెలుగు చూపించదు అది ఎట్ట నడిపిస్తాడంటే వెలుగు లేకుంటే ఎట్టస్తాడు వెలుగు వెలుగుని నువ్వు అంటే నీ వాక్యాన్ని సరి చేసుకోవాలా నువ్వు వాక్యాన్ని పట్టుకుంటే అది వెలగదు నువ్వు చివరికి ఖచ్చితంగా గుంట రావాలి కాబట్టి బుద్ధుల నీ కన్యాకలు దివిటిని చెక్కపరచుకోలేకపోయినాడు కానీ బుద్దిగల కన్యకలు వాళ్ళ దివిటి చెక్క పరుచుకున్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు సునీసంగా గదిలోనికి వెళ్ళినారు వాళ్ళు వెళ్ళినాక గది తలుపులు వేయబడను అది నాకు చాలా భయంకరంగా ఉంటుంది వాక్య వినప్త భయమేస్తుంటుంది వాళ్ళ లోపలికి వెళ్ళినాక గది తలుపులు వేయబడను అప్పుడు బుద్ధిలను నుంచి తలుపు కొడితే మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎవరో నాకు తెలియదు ప్రభావా నేను ప్రభావ కన్యకను రక్షణ పొందినను ఏసుకృష్ణ బాక్ష అభిషేకం పొందుకున్నాను ఊర్లలో సేవ చేసినాను మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎవరో నాకు తెలియదు మీ మీద నా పేరు లేదు నా ముద్ర లేదు మీరు ఎవరు నాకు తెలియదు అప్పుడు ఏడ్చుకుంటే వీధులకి పోయినరు వీధుల పడి ఎక్కడ దొరుకుతుంది బుద్దిగల కన్యాకలు చెప్పిన కదా ఎక్కడ దొరుకుతుంది కొనుక్కోవాలనేసి కొనుక్కోనికపోతున్నారు వీధులబడి కొనుక్కోనికపోతున్నారు శ్రమల పాలయ్యి అందరూ మరణిస్తారు ఆ విషయం మనం ప్రారం చూసినాం ప్రతి బుద్ధిలేని కనక మరణించి తిరిగి ఆయన పెండ్లి విందులో పాల్పొందుతుంది శ్రమలు అనుభవించి వస్తుంది మనం ఆల్రెడీ ఆయన శ్రమలను అనుభవించిన వాళ్ళం ఆయన మరణ భూస్థాపన పునుదలను మనం పాల్పొందిన వాళ్ళం కాబట్టి మనకు ఈ సత్యాన్ని దేవుడు చూపించింది కాబట్టి మనం మరి జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకుని అనేకలకు ప్రకటించాలా అటువంటి కృపభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాల ఈ రోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే మనుషులు పునాది మీద మన జీవితాలు కట్టుకోవద్దు ఎందుకంటే యుగ సమాప్తిలో దేవుడి బిడ్డలందరూ రకరకాల పర్వతాల మీద చెదిరిపోయినారు అదే విషయం మనం రకరకాల పర్వతాల మీద చెదిరిపోయినారు ప్రతి పర్వతము ఒక మత సంఘానికి సాదృశ్యం ప్రతి మతంలో చెదిరిపే మనుషులు వారిని సమకూర్చే ఒక్కడు కూడా లేనట్టు దేవుడు కాబట్టి మనకు బయలుపరిచిన విషయం అదే మనల్ని జాగ్రత్తగా ఏర్పరచుకుండు కాబట్టి మన సేవా జీవితంలో మనము ఇవన్నీ ప్రకటించాలా ఇవన్నీ ప్రకటించాలా ఒక సిస్టర్ నీకు సహవాసమే లేదు గట ను ప్రకటిస్తావు ఎవరు చెప్పిరూ నాకు సహవాసం లేదని ఎవరు చెప్పారు నేను సంఘంలో లేననే బిల్డింగ్స్ కి సంబంధించింది కాదు సంఘం అన్న విషయం ఇది ఆత్మీయమైంది సహవాసం కూడా ఆత్మీయమైంది సత్యాన్ని ప్రేమించే బిడలతో కలిసి ఉండడమే అసలైన సహవాసం సగం సత్యం సగం అబద్దంలో ఉండేవారితో సహవాసం చేసే నీకేమైతుంది ముద్దా అంత మంచిగా కొంచెం పులుపు కలిసి ఏమైతుంది అది ఏం సహవాసం పనికిరాని సహవాసం కదా ఆ సహవాసం నుండి ఏమైతుంది అందుకే దాని దుస్థితి బహుఘోరమైంది దాని దుస్థితి నీకు పట్టకుండా ఉండాలంటే త్వరగా దాని నుంచి పారిపోమ్మన్నాడు కాబట్టి నీ బాధ్యత పారిపోవాలా వారికి చెప్పాలని నీకు భయంకరమైన దుర్స్థితి రాబోతుంది సమోస్త అని నిర్మూలిస్తున్నాడు దేవుడు కాబట్టి మీరు తీర్మానించుకోండి వాళ్ళు అది నాకు సంబంధించి ఎట్లా అనుకుంటున్నావు కష్టమే వాళ్ళ చెప్పడం ఎందుకంటే వాళ్ళు బుద్ధి వాళ్ళు వాళ్ళకి ఇవి వాక్యాలర్థం కావు కాటి నువ్వే ఓపికతో వీటన్నిటిని వాళ్ళకి ప్రకటించాల బాధ్యత తీసుకుని కొంత జాగ్రత్తగా ఎక్కువ టైం పడుతుంది పర్లేదు కానీ ఒక్క ఆత్మ ఈ రీతిగా రక్షణ వస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఆయన వచ్చింది అందుకోరు కదా నశించడానికి వెది రక్షించడానికి కాబట్టి దొరికినప్పుడు ఆ విదరాలు వృద్ధాప్యంలో ఉన్న విదరాల స్త్రీ గురించి మనం చూస్తాం కదా తన దగ్గర ఒకటే నాణ్యం ఉండే అది దొరికినప్పుడు చాలా సంతోషించింది తన ఇరువు పోరు వాళ్ళందరినీ పిలుచుకొని పడగ తీసుకుంది ఒక్క నాణ్యం పోవట కాబట్టి మనం కూడా అదే రీతిగా ఆనందించాలా ఒక ఆత్మ రక్షణ పొందింది అనుకోని అనుకుంటుంది కానీ అది నచించిపోతుంది శమలపాలై మరణించబోతుంది దాన్ని తెచ్చుకున్నప్పుడు మనకు కూడా ఆనందం వస్తుంది కాబట్టి అటువంటి ఆనందము అటువంటి ఆనందంలోనే మనం జీవించాలి కాబట్టి మనం ప్రభునందు ఆనందించడం ఎల్లప్పుడూ ఆయనందు ఆనందించడం నేర్చుకోవాలా మన జీవిత కాలమంతా అంతా ఆయన ఎందు ఆనందించడం నేర్చుకోవాలా దేని విషయంలో చింతించద్దు దేని విషయంలో బాధపడద్దు దేని విషయంలో మీరు దుఃఖపడద్దు అనవలేదా దుఃఖించకూడన్నాడు భయపడకూడన్నాడు భయపడకుడి జడియకుడి అన్నాడు కాబట్టి ఇవన్నింటినీ నువ్వు చేస్తే నువ్వు వాక్యాన్ని పాటించని వాడి నువ్వు భయపడితే నువ్వు పాటించలేవు వాక్యం నువ్వు బెదిరితే వాక్యాన్ని పాటించలేదు నువ్వు దుఃఖపడద్దు దుఃఖిస్తే నువ్వు వాక్యాన్ని పాటిస్తలేవు మీ సహనాన్ని సకల జన్లకు ప్రకటించుకోవాలా చూపించుకోవాలా కానీ ఎల్లప్పుడు ఆయనంతా దేవుడు మనకు మంచి మంచి పాటలు ఇచ్చాడు కదా మీరు పాటలు పాడుకొని ఆనందించండి కానీ నేను మట్టుకు ఆయన ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ ఉంటాను అది నేను తీర్మానించుకున్నాను దేవుడు యొక్క వాక్యాన్ని గాక ప్రార్థిస్తాను పరిశుద్ధులకు దేవా మీకు వందనాలు వేసాయా మీ రూపంలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంతో వందనాలు జెఫనియా గ్రంథం దారా మీరు అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు ప్రవ్వా ఆయొక్క మూడు క్రైస్తవ గుంపులు ఏ రీతిగా శ్రమల పాలైతున్నారు రెండు గుంపులని శాశ్వతంగా మీరు తెగవేస్తానారు ప్రవ్వాళ్ళు చస్తారన్నారు ప్రవ్వాతంగా నరకానికి పోతారన్నారు ప్రవ్వా మూడవ గుంపును అగ్ని మీరు బయట తీసుకొస్తానారు ప్రభా శ్రమల పాలై మీ సన్నిధికి వస్తారు కాబట్టి నేను ఆ మూడవ గుంపు గురించి మేము ప్రయాసపడుతున్నాం నేను మొదటి రెండు గుంపులు ఎప్పటికీ ఈ వాక్యం వినవు ప్రవ్వా మాకటి నీకు ఎక్కువ తెలుసా మా పాస్వర్ కంటే మీకు ఎక్కువ తెలుసా అని సవాల్ చేసే గుంపులు ప్రవ్వా అవి కాబట్టి వాటితో మాకేం పనిలేదు ప్రవ్వా మా ప్రయాసం అంతా గొప్ప జనం గురించే ప్రవ్వా మీరు కూడా గొప్ప జనం చూసినప్పుడు అంతా ఆ జన సమూహం చూసినప్పుడు మీరు అంతా బాధపడ్డారు ప్రవ్వా కాలంలో ప్రయాసంతో కూడిన గొప్ప జనాన్ని మీరు చూసినప్పుడు మీరు దుఃఖపడ్డారు ప్రవ్వా ఎరుసలేంని చూసినప్పుడు మీరు ఏడ్చినారు ప్రవ్వా అవి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు కాబట్టి క్రీస్తు కలిగిన మనిషి మీరు ధరించుకున్నారు ప్రవ్వా ఈరోజు క్రైస్తవ సంఘము గొప్ప జనసామూహంగా మారింది ప్రవ్వా సగం సత్యం సగం అబద్దంలో ఉండి ఓ ప్రవ్వా నిత్య నరకానికి సిద్ధపడుతుంది కాబట్టి వాళ్లలో ఎవరూ నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రవ్వా అందుకే మీరు మమ్మల్ని ఈ రీతిగా తయారు చేస్తున్నారు ఏ రీతిగా ప్రవ్వా ఈ యొక్క వాఖ్యాన్ని మేము వారి దగ్గర తీసుకుని పోవాలా అటువంటి సేవ జీవితం నడిపించి ప్రతి బ్రదర్ సిస్టర్ ని ఆశ్రయించి సత్యం తక్షణం నడిపించండి ముఖ్యంగా స్వస్థతలు తెచ్చండి ఆర్థికంగా మెరుగుపరచండి వారి సేవకు సంబంధించిన డబ్బులు సాయం తెచ్చండి ప్రతి చోట మీ కొరకు సాక్షన్లు పెట్టుకుని మీరు ఆఖరి వసీలు పరుచుకోమని రాను ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి అమ్మేని